క్యాథరిన్ సిస్టర్ మీరు ఓపెనింగ్ ప్రేయర్ చేస్తారానియల్ బ్రదర్ మీరు పాట పాడండినైనా పరిశుద్ధిట మైమోనతుర సర్వశక్తి మంత్రుడ జీవంగా తండ్రి నీకు వంద సూత్రంలో చెల్లిస్తున్నాం నాయన ఈ సాయంకాలంలో వచ్చే అవకాశం బట్టి నీకే వందనా సూత్రంలో నాయనా ఈ రాత్రి కాలం చిన్న మంది కూడున్నాం ప్రభా ఇద్దరు ముగ్గున్నా నామంటే అక్కడ ఉంటాన ప్రభా మందర ఉన్న తండ్రిని ఎక్కువ స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన రాణబీడ తొందరగా నడిపించి వాళ్లకు ఉన్న తొలగించండి వచ్చిన పతకమ్ముడిని బలపరచండినయన ఈ పరిశుద్ధ అభిషేకించండి తండ్రి యశు ప్రభానికే వంద స్తోత్రం ఆయన తండ్రి నీకు వందనాలు ప్రవ్వ పతొక్క బిడ్డని మీరు బలపరచండినైనా నీరాకడకు స్థిరపరచండి తండ్రి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాంనైనా రాని బిడ్డలు ప్రభావ తొందరగా నడిపించండి దేవా వాళ్ళు సేవలో వాడబడుతున్నారో దేవా పతొక్క బిడ్డని బలపరచండి సేవరింకా అద్భుతంగా ఆశ్చర్యంగా మీరు వాడుకోండినైనా వాళ్ళ అవసరకరం మీరు తీర్చండి దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రవ్వ ఈ ధన్యత ఎంతో మంది నశించిపోతున్నారు వాళ్ళకు కూడా ఈ చేయండి తండ్రి వాళ్ళకున్న బంధకాలు కట్లని విరగొట్టండి దేవా వాళ్ళకు సన్నిధి దయచ్చేయండి తండ్రి ఈ మార్గం తెరుచుకున్న శక్తి దయచేయండి తండ్రి యేసు ప్రభానికే వందన స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన పతొక్క బిడ్డకు తోడై నడిపించే విజయాన్ని దయచేయండి తండ్రిని వందన స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన నా ప్రభా నా తండ్రినికు వందనాలు ప్రభావ ఈ రాత్రి కాలం యేసు ప్రభా పాటల ధరమి మై పొందండి తండ్రి వాక్య చేత మీరు మాతో మాట్లాడండినైనా నిజీవమైన వాక్కు చేత మమ్మల్ని బలపరచండి నాయన స్థిరపరచండి దేవా ఏసు ప్రభానికే వందన స్తోత్రంలో చెల్లిస్తున్నాం నీరు పతొక్క బిడ్డ సిద్ధపర్చుకోమని నజడైన యేసుకి సమీవేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ థ్యాంక్ సిస్టర్ నతాని బ్రదర్ ఇర్ పాట పాడతారా చిరీరానుసారమై నది మనసు చిరిరానుసారమై నది ఈనా మనసు వెలుపలా లోపల వెలుపలా లోపల దీనికి మరణమున్నదని మరచి చిరిరానుసారమైనది ఈయన మనసు నేత్రాశలు కలిగి మోసపోయిడి నేత్రాశలు కలిగి మోసపోయిడి రమ్యమైన రంగులతో చెరణు కోరిడి నేత్రాషలు కలిగి మోసపోయి రమ్యమైన రంగులతో చెరను కోరిడి కారు చీకటెరుగక కరుణ లేనిది కారు చీకటెరుగగా కరుణ లేనిది శరీరానుసారమైనది ఈయన మనసు తండ్రి చేసిన త్యాగము తలచుకోదది తండ్రి చేసిన త్యాగము తలచుకోదది దేహములో స్థిరముగా ఉందినన్నది తండ్రి చేసిన త్యాగము తలచుకోదది దేహములో స్థిరముగా నుందునన్నది కామకోదమోహముకై కదులు చుల్లది క్రామకోదమోహముకై కదులు చుల్లది చిరిరానుసారమైనది ఈయన మనసు విలుపల లోపల విలుపల లోపల మరణమున్నదని మరచి శరీరానుసారమైనది ఈయన మనసు నూనె లేని దీపమై వెలుగుచున్నది నీతి అనేమై మరపు మరచి ఉన్నది ను దీపమై వెలుగుచున్నది నీతి అనేమై మరపు మరచియున్నది ఆ పరమ రాజురా మరచియున్నది ఆ పరమరాజురా కడను మరచియున్నది శరీరానుసారమైనది ఈయన మనసు వెలుపలా లోపల వెలుపలా లోపల దీనికి మరణమున్నదని మరచి శరీరానుసారమైనది ఈయన మనసు ఐదు రెండు సిస్టర్స్ వాక్యం ధ్యానించక ముందు కొంతసేపు ప్రార్థనలో మన సమయం గడుపుదాం పరిశుద్ధు రఘు తండ్రి కృపామైడ జీవం గల దేవానికి ఎంతో వన్నాాలిసయ్యా నిన్న నిరంతరం ఏకరీతి గున్న గొప్ప తండ్రి మహాపరిశుద్ధుడిన దేవానికి స్థుతులు స్తోత్రమైన ఈ గడిచిన కాలం అంతా నా తండ్రి మమ్మల్ని అందరినీ సజ్జ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రోభ దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా మీకు నూతమైన కృపను మీకు మహా కనికిరాన్ని మాపై ఉంచడానికి నీకు ఎంతో వందనాలు ప్రభావ కృతజ్ఞతాస్తుతులు అర్పించుకుంటాం అయినా సమస్త ఘనత మహిమా ప్రభావంలో తండ్రి నీకే చెల్లించుకుంటానైనా ఈ సాయంకాల సమయంలోనైనా మీ వాక్యాన్ని మేము మీ పాదాల దగ్గరికి వచ్చినాం నా తండ్రి మీరే మాట్లాడండి మా జీవితాలు మా హృదయాలను సరి చేయండి మీకు పరిశుధు తలము నడిపించినైనా మళ్ళీ ఇంకేమైనా బలహీనమైనట్టు తొలగించండి బలపరచండి మీకు సంపూర్ణత సరళత పరిశుధతులము నడిపించినైనా మీకు నూతనమైన పరిశుద్ధ ఆత్మ పరలోక జ్ఞానం అనుగ్రించండి వాక్యం లేని సత్యాన్ని గ్రహించలాగిన మా ఆత్మీనే తలుపని మా హృదయాలను బలపరచండి సిద్ధపరచని ప్రభావ వినే చెవులు గ్రహించే హృదయం ప్రవ చూసే కనులు మీరు మాకు అనుగ్రించినైనా మీ సహాయం మాకు అనుగరించి ప్రాదిష్టం మీ కృప విమడి కృపమ్మ కనుగరించండి పరుషుదాత్మ దేవా నృదయములకు రమను ప్రార్థిష్టమైన నాలో మీరుండని ప్రవ మీక యొక్క వశముల కొమ్మలు తీసుకెళ్ళమని ప్రార్థిష్టం నడిపింపు మాకు దయచేసి మీరే మాతో మాట్లాడమని ఏస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించడం తండ్రి ఆమె కురిందులకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము రెండు కురిందులకు రాసిన పత్రిక వచ్చిన సార్ నా వాయిస్ వినిపిస్తుందా వినిపిస్తుంది ఇక్కడ అపో పౌలు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము యు యుగ సంబంధమైన దేవత అవిశ్వాసలైన వారి మనోనేతములకు గురుడితనము కలుగజేశను కాబట్టి దేవుని స్వరూపిన క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము వారంటూ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుని స్వరూపిన క్రీస్తు మహిమను అంటే ఆయన మహిమను అది సువార్త రూపకంగా అది వారికి ప్రకాశించకుండా ఆ నిమిత్తము ఆ యుగ దేవత అవిశ్వాసనైన మనోరేత్రములకు గుడ్డితనము కలుగజేశను కాబట్టి ఇక్కడ ఈ యొక్క లేఖన భావంలో మనకు అర్థం చేసుకున్న విషయం ఏంటంటే దేవుని మహిమను ఆయన మహిమను ఆయన స్వరూపాన్ని ఆయన సర్వసంపూన్నతను మనుషులందరూ ఆయన దైవత్వాన్ని చూడాలా మనుషులందరూ ఆయనను స్వీకరించాలా ఆయన సృష్టికర్త ఆయన దేవుడని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలా అనేది దేవుని చిత్తమైంది కాబట్టి ఆయన సృష్టికర్త కాబట్టి ఈ లోకంలో సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నారు దేవుడు ఆయన ఆయన పిల్లలను ఆయన సృష్టించినప్పుడు ఆయన పిల్లలే ఆయనకి వ్యతిరేకంగా తయారైపోతే అది చాలా భయంకరంగా ఉంటుంది కదా తాను కనబరుచుకోవాలని ఆయన ఎంతగానో ఆయన మహిమను ఆయన బిడలకు చూపించాలని ఆయనతో సహవాసంగా అది ఉండాలని ఆయన ఎంతగానో వేదంతో మన ప్రభు ఆ ఉన్నాడు అయితే ఆ యుగ దేవత అవిశ్వాసులైన మనోనేతము గుడ్డితనము చూడండి ఎప్పుడైతే మనకు అవిశ్వాసం వస్తుందో అప్పుడే మనకు గుడ్డితనం ఉంటుంది విశ్వాసంలో వరకు గుడితనం ఉన్నదు. విశ్వాసం అనేదంటే ఒక మార్గం వెలుగు విశ్వాసం అంటే ఒక వెలుగు ఆత్మీయ దర్శనం అర్థం చేసుకుంటే వెలుగు ఎప్పుడైతే అవిశ్వాసం వస్తుందో చీకటిగా మారిపోతాం కాబట్టి ఎప్పుడు చీకటి వస్తుంది మనుషుల పాపం వచ్చినప్పుడు కాబట్టి ఆజ్ఞ అతిక్రమే పాపం తెలుసు మనకి కాబట్టి దేవుడు ఆయన సర్వసంపూర్ణత మనుషులు తెలుసుకోవాలని ఆయన ఎంతగానో ఆశిస్తాడు ఎందుకు ఆ యొక్క గుడితనము మనుషులకు వచ్చింది గుడితనము మనుషులకు ఎందుకు వస్తుందంటే ఒకటి అబద్ధ బోధ మనం విన్నప్పుడు మనకు గుడ్డితనం వస్తూ ఉంటది అబద్ధాన్ని ఆశ్రయించినప్పుడు లేక సత్యాన్ని మనం స్వీకరించినప్పుడు మనకు గుడితనం ఉంటుంది ఎందుకంటే సత్యము స్వాతంత్రం ఇస్తుంది ఎక్కడ ఆత్మ ఉన్న అక్కడ స్వాతంత్రం ఉంటుంది కాబట్టి ఎందుకు దేవుడు పౌలు యొక్క విషయం చెప్తున్నప్పుడు చూడండి ఈ లోకమంతా చీకటి ఇది కఠినమైన చీకటి ఈ లోకమంతా చీకటే కనిపిస్తుంది ఎందుకంటే ఈ చీకటి కాలంలో మనకు దేవుని వెలుగు మనకి ఎంతో అవసరం కానీ మనుషులందరూ ఈ రోజు ఆత్మీయ దశలో చేసుకుంటే చీకట్లోనే ఉన్నారు కాబట్టి వెలుగు సంబంధులు వెలుగులాగా మారిన వాళ్ళు ఆ వెలుగును చీకట్లో ప్రకాశించాలా అనేది ఇక్కడ వాక్యం చెప్తుంది మనోనేత్రంలో వెలిగించ వాళ్ళ మనోనేత్రంలో గుడ్డితనం వచ్చింది ఎందుకు వచ్చింది గుడ్డితనం అంటే వాళ్ళ స్వనీతి మీద ఆధారపడ్డరు కాబట్టి దేవుని నీతికి లోబడలేదు కాబట్టి వాళ్ళ తత్వజ్ఞానంలో లోబడి లౌకిక జ్ఞానంతో లౌకిక ఆత్మతోని దేవుని తెలుసుకోవాలని వాళ్ళకు సొంత విధానాలతోని ఈ లోకము దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి దుష్టాత్మలు వాళ్ళకు ప్రేరేపణ చేత వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా వాక్యాన్ని మార్చుకొని దేవునికి వ్యతిరేకంగా అప్పుడే వాళ్ళకు గుడితనం వస్తుంది ఎందుకంటే దేవుని వాక్యంలాగానే ఉంటుంది కానీ దుష్టుడు అది వంకరగా మార్చి అబద్ధంగా మార్చి ఆ అబద్ధమే చీకట్లోకి నడిపించేలాగా వాడు చేస్తాడు ఆ చీకట్లో నడిచిన వాళ్ళ సంగతే తెలియని స్థితులు ఉంటది కాబట్టి అవిశ్వాసం ఎంత ప్రమాదకరమైందో మనకు అర్థమవుతుంది ఎందుకు గుడ్డితనం కలిగేసింది యుగో అంటే దేవుణ్ణి చూడకుండా దేవుని సత్యాన్ని చూడకుండా దేవుని స్వరూపమైన క్రీస్తుని చూడకుండా ఆయన మార్గాలను చూడకుండా వాడు ఆ రీతిగా గుడ్డుతనం కలుగజేసింది చూడండి ఎందుకు ఈ రీతిగా పౌరుల జ్ఞాపకం చేస్తున్నప్పుడు చూడండి ఎందుకు ప్రకా గుడితనం కలిగేసింది అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గుచ్చిన జ్ఞానము ఏసు వెల్లడి పరిష్ఠకు మా హృదయంలో ప్రకాశించిన గనుక మేము మమ్మల్ని గుచ్చి ప్రకటించుకునే గాని క్రీస్తు యేసును చూడండి క్రీస్తు యేసును గుచ్చి ఆయన ప్రభుని మమ్మను గుచ్చి మేము దేవుని నిమిత్తమై పరిచారకులమై ప్రకటించుకొని చున్నాము కాబట్టి మనం ఏ రీతిగా క్రీస్తు కొరకు మనము మన దేని నిమిత్తం పరిచారకులుగా ఉన్నాం మనం దేవుని దేవుని మహిమను ప్రకటించే వారిలాగా ఆయన ఆయన కీర్తిని ఆయన నామాన్ని గనపరిచేవారిలాగా ఆయన పరిచారకుల్లాగా మనం ఈ లోకంలో ఉన్నాం అవిశ్వాసిన మనోనేతలకు యుగ దేవత గుడ్డితనం కలిసి అంటే దుష్టుడు వాళ్ళకి చూడండి దుష్టుడు యుగ వాళ్ళకి గుడ్డితనము కలుగుజేసింది కాబట్టి ఆ గుడ్డితనముల నుంచి మనుషుల్ని ఆ వాళ్ళ ఆత్మీయ నేత్రాలను ప్రభు వైపు చూపాలని వాళ్ళ ఆత్మీయ నేతలు ఇప్పబడాలంటే ఆ గుడ్డితనం నుంచి మనుషులు మనము ప్రభు వైపు నడిపించాలా అందుకు మేము రవి బ్రదర్ కట్ మీ వాయిస్ వాయిస్ వినిపిస్తుందా లేదు ఇప్పుడు మీ మాట వినిపిస్తుంది సార్ అది కాల్ వచ్చింది సార్ ఒకటి అందుకే కట్ అయిపోయినట్టుంది ఓకేనా సార్ చూడండి దేవుని పరిచారకులమని ఆయన నిమిత్తమై ఆయన నామాన్ని ప్రకటించేవారిలాగా అనేకులకు గుడ్డితనం నుంచి మనుషుల్ని దేవుని వైపు చూసేలాగా వాళ్ళ కనుల తెరిష్టకు నేను మిమ్మల్ని అభిషేకించనని వాక్యం మన మనకు జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం ఎందుకంటే యుగ దేవత మనుషులకు ఎందుకు గుడ్డితనం కలుగజేసిందన్నప్పుడు వాళ్ళు అవిశ్వాసులుగా ఉన్నరు అన్నట్టు అంటే విశ్వసించి కూడా నమ్మని వాళ్ళే అవిశ్వాసులు కొంత విశ్వాసం ఉంటది కొంత అవిశ్వాసం ఉంటుంది ఆ అవిశ్వాసము మనిషిని గుడ్డితనంలోకి నడిపిస్తూ ఉంటుంది అన్నట్టు మన విశ్వాసాన్ని మనం ఎప్పుడు కూడా బలపరుచుకోవాలా ఎందుకంటే విశ్వాసమే కదా దేవుడు ఉన్నాడు అని నమ్మటానికి విశ్వాసమే మూల అన్నట్టు కాబట్టి ఆ విశ్వాసాన్ని మనుషులకి కరగకుండా వాడు అవిశ్వాసంలోని అనుమానాలతోని దుష్టుడు మనుషులను మోసగించి అబద్ధం వైపు నడిపిస్తున్నాడు అందుకు వాళ్ళకు గుడ్డితనం వచ్చి కాబట్టి పౌలు ఏం చెప్తుందంటే చూడండి అంధకారంలో వెలుగు ప్రకాశించుగా కానీ దేవుడే తన మహిమను గుచ్చిన జ్ఞానము ఏసుక్రీస్తుని వెల్లటి పరుషకు మా హృదయంలో ప్రకాశించను కాబట్టి ఆయన మహిమ జ్ఞానము ప్రకాశించ ప్రకాశించడానికి అనేకులు ప్రకటించడానికి ఆయన మా హృదయంలో ప్రకాశించను చూడండి దేవుని వాక్యము దేవుని జ్ఞానము ఎక్కడుందంట మన హృదయంలో ఉందంట మనలో దేవుడు పెట్టిండు ఆ జ్ఞానం ఎందుకు అది వెల్లడిపరచడానికి దేవుని సత్యాన్ని మనము ప్రకటించడానికి అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక వాక్యం చూస్తాం శాశ్వత జ్ఞానమును దేవుడంట మన హృదయంలో పెట్టిండంట అది తెలుసుకుంటకు అది అది మన తరం కూడా జరిపోదంట అంతా శ్వాశ్వత కలగా అంటే అది సమస్తమైన జ్ఞానము దేవుడు మన హృదయంలో పెట్టిందంట ఎందుకంటే ఎప్పుడైతే ఏసు ప్రభు మన హృదయంలో ఉంటాడో సమస్త విధమైన జ్ఞానముతో ఆయన నింపి ఆ జ్ఞానాన్ని ఆయన మన హృదయంలో నుంచి అది మనకి రిలీజ్ చేస్తుంటాడు తన ఆత్మ ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆ జ్ఞానాన్ని మనుషులకు ప్రకటించాలా కాబట్టి ఏంటి ఆ జ్ఞానము ఆ జ్ఞానము మర్మంగా ఉందంటాడు పౌలు క్రీస్తుని గుచ్చిన జ్ఞానము మర్మమైనట్టుగా మేము బోధిస్తున్నాం ఈ మర్మము మనుషులకి అర్థం కాదు ఈ రోజు కూడా ఎందుకనంటే ఈ యోగ దేవత గుడితనం కలిజేసింది దేవుడు ఎంతగా హెచ్చరించినా కానీ వాళ్ళు ఏం వాళ్ళ ఆసక్తి ఉంది దేవుని పట్ల కానీ అది జ్ఞానానుసారంగా లేదంటాడు ఇస్రాయిల్ ప్రజలకు దేవుని ఆసక్తి ఉంది పౌలు అంటాడు రోమిన్ పత్రికలో కానీ వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారంగా లేదు వాళ్ళు దేవుని నీతిని ఎరుగక వాళ్ళ స్వనీతి మీద ఆధారపడుకున్నారు అందుకు దేవుడు వాళ్ళకి వాళ్ళు దేవునికి లోబడలేదు వాళ్ళు చూడండి ఎప్పుడైతే స్వనీతి మనుషుల్లో వస్తదో అప్పుడు అది నిష్ఫలం అయిపోతుంది అన్నట్టు అది చాలా ప్రమాదకరమైంది దేవుని నీతికి మనం లోబడాలా బైబిల్ చెప్తుంది చూడండి అందుకు మనము ప్రతి దశలో మన ఆత్మీయ నేత్రాలను మన ప్రభు విపాల ఆయనని చూడాలంటే యుగ దేవత సమైన గుడ్డితనంలో మనం ఉండడానికి వీలేదు అవిశ్వాసులు విశ్వాసం ఉండి కూడా అది అవిశ్వాసంగా మార్చేవాళ్ళనట్టు ఇది నిజమా కాదా ఇది నిజమా కాదా అవ్వలాగా ఇది నిజమా సైతా నుంచి మోసగించి ఇది నిజమా అంటే ఏది నిజం దేవుడు అన్ని తినమని చెప్పిండు కదా ఈ తోటల మధ్యన తినొద్దని చెప్పిండా అనుమానం అన్నట్ కాబట్టి అనుమానం అనేది ఒక ఆత్మ ఒక దుష్టాత్మ అది అది మనుషులను పట్టింది ఈరోజు పట్టి మనుషులను బట్టి సత్యాన్ని మబపెట్టి అబద్ధాన్ని ప్రజ్వలింపజేస్తున్నారు చూడండి ఎందుకు ఆయన ఆయనకు ఇచ్చిన జ్ఞానము దేవుని స్వరూపిన క్రీస్తును ప్రకటించకుండా ఆయన సత్యాన్ని వెల్లడి చేయకుండా దుష్టుడు ఏం చేసింది గుడ్డితనం కలిగజేసింది ప్రకటించే వాళ్ళే మారిపోతే విన్న వాళ్ళకి ఇంకెట్లుండదు వాళ్ళకి ఇంకా గుడ్డితనం వస్తుంది కదా అంటే ఇది దుష్టుని యొక్క విధానం అన్నట్టు వాడు పన్నాగం ఈ రోజు కూడా పాత నిబంధన కాలంలో కూడా ఇది జరిగింది ఆ పాత నిబంధన కాలం కూడా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు దేవుని కొరకు జీవించిన ప్రవక్తలు కూడా ఉన్నారు వృత్త నిబంధనకు వచ్చే వారికి అబద్ధ బోధకులున్నారు సత్యాన్ని ప్రకటించే బోధకులు కూడా ఉన్నారు ఆ కాలంలో నుంచి ఈ కాలం వరకు కూడా ఆత్మ అనేది మనుషులు ఈ కూడా వెంటాడుతూనే ఉంది కాబట్టి అలాంటి టైంలో మనం ఉంటున్నాం అందుకే యోహాను భక్తుడు అంటాడు అంతే అనేకమైన ఆత్మలు వస్తాయంటారు అవి దేవుని సంబంధమైన కావు పరీక్షించమన్నాడు పత్తి ఆత్మను నమ్మక అది దేవుని సంబంధమైన ఆత్మల కాదని పరిశీలించమన్నాడు కాబట్టి ప్రతిది మనం పరిశీలించాలా ప్రతి బోధను మనం పరిశీలించాలా అది ఎంతవరకు కరెక్ట్ అనేది పరిశీలించాలన్నట్టు లేకపోతే మోసపోయే అవకాశం ఉంటుంది కానీ మోసపోవటానికి కాదు దేవుడు మనం పెట్టింది ఒకప్పుడు మోసపోతేమి అబద్ధ బోధలో ఉంటే మీ ఇప్పుడు సత్యాన్ని కనుగొన్నం సత్యం వైపు మనం చూసినాం మార్గం చూపించడు దేవుడు ఎందుకంటే ఆయన ఏ రీతికైనా సరే నడిపిస్తాడు ఎందుకంటే తన బిడ్డలకు అది బయలుపరచుకుంటాడు వారి ద్వారా అందరికీ అది బయలుపరచబడుతుంది ఆ సత్యాన్ని పట్టుకొని మనం ఏం చేయాల మనం ముందుకు వెళ్తూ అనేకులను ఆ సత్యంలోకి మనం నడిపిస్తూ ఆయన కొరకు అనేకులు జీవించేలాగుండాల చూడండి ఎంతోమంది గుడితనం అంటే అది ఏ రీతిగా మనం అర్థం చేసుకుని చెప్పండి అందరికీ కన్నులు ఉన్నాయి కానీ ఎందుకు గుడ్డుతాం ఎందుకు సత్యాన్ని కనుగొనలేకపోతారు ఎన్నిసార్లు దేవుడు చూపించినా కానీ అంటాడు యహో ప్రవక్త అంటాడు ఈ ప్రజలు కన్నులతో చూస్తున్నారు చెబుతూ వింటున్నారు కానీ గ్రహించలేకపోతున్నా అంటాడు ఎందుకు గ్రహించలేకపోతున్నారు అంటే అనుమానం అన్నట్టు అవిశ్వాసం అవిశ్వాసం ఉంటే చాలా కష్టం కాబట్టి దేవుడు ఎందుకు ఆ రీతిగా తన బిడలు ఏర్పరచుకుంటాడు అంటే ఈ లోకంలో ఉన్న మనుషులు ఈ లోకము ఇంత గుడ్డితనంతో నిండిపోయింది చీకటితో నిండిపోయింది కాబట్టి చీకటిలో ఉన్న వాళ్ళు వెలుగులోకి రావాలంటే మనం ఏం చేయాల ఆ చీకటి చోట్ల వెలుగులాగా మనము ఉండాల అనేక గుడ్డితనాన్ని ఆక యుగదేవత సైతాలు అబద్ధమైన బోధల్లో మనుషుల్ని ఊరుకొనిపోయినారు అది కోకట వేలు సహా మన వాటిని పెకిలించాల అది అక్కడి అది పెరికివేయబడి అనేక చోట్ల పోయి నాటబడాల అది విష జలం అబద్ధ బోధ అబద్ధ బోధలో నాటుకుపోయినారు మనుషులు దాన్ని కూకటు వెళ్ళితో సహా మనం ఏం చేయాల పెకిలించి అది అయిన సన్నిధిలో ఆయన అయిన భూమిలో మన నాట అంటే దేవుని వాక్యమైన సత్యంలో వాళ్ళ నాటబడాల ఆ రీతిగా అబద్ధ బోధను పెరికివేయబడాలంటే అది అబద్ధ బోధను ఆ రీతిగా తీయాలంటే చాలా కష్టం కదా ఎందుకంటే అది పాతుకుపోయింది కాబట్టి ఎందుకు అన్నప్పుడు సత్యము వాళ్ళకి తెలియకనా బైబుల్ వాక్యం తెలియకనా ఎవరొకరు మార్గం చూపిస్తే కానీ వాళ్ళకు ఆ సత్యంలోకి రన్నట్టు అందుకే న ఆయన ఎరుసలంలో నుంచి ఆరాధిస్తూ దేవుని సంధిలో ఆరాధిస్తూ వెళ్తున్నప్పుడు ఆయనకి అర్థం కాలేదు ఆ వాక్య భావం యశాగ్రంథం ఆ వాక్యము అర్థం కాలేనికి యాభై మూడు అధ్యయనం ఆయనకు అర్థం కాలేదు పిలిప్పు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అతను వెళ్ళి దేవుని ఆత్మ ప్రిల్పుని ప్రేరేపించి ను వెళ్ళి ఆ రదాని కలుచుకోమన్నప్పుడు ఆ రథం అక్కడ మనం చూస్తాం అక్కడు అప్పుడు ఏం జరుగుతుంది ఆ లేఖన భావం నువ్వు చదువుతున్నవా నీకు అర్థమవుతుందన్నప్పుడు ఎవడైనా నువ్వు చూపకుంటే ఎట్లా తెలుసుకోగలన్నప్పుడు అప్పుడు ఆ లేఖన భావం అతనికి అర్థం చేసి వివరించినప్పుడు గ్రహించగలుగుతాడు అప్పుడు ఏసు ప్రభుని రవ్వని ఒప్పుకొని ఆయన బాప్తీసం పొందటం తర్వాత అతను సంతోషంగా అప్పుడు ఫిలిప్ ఆయన దేవుని ఆత్మ అతన్ని కొనిపోవటం మనం చూస్తాం బైబుల్లో ఎన్నో సందర్భాలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి మనకి ఎందుకంటే సేవ సేవ పరిచయలో మనం ఉన్నప్పుడు వీటన్నిటిని మనం గ్రహించాలా ఈ సత్యాలను మనం గ్రహించాలా ఎందుకంటే చూడండి మనం ఈ లోకాలు మనం చూస్తాం ఎన్నో మనం ఎన్నో వాక్యాలు మనం వింటూ ఉంటాం రకరకాల ప్రాంతాల్లో రకరకాల వారి మధ్య మనం వాక్యాలు వింటా ఉంటాం కానీ అంత వాక్యం అంతా ఒక సరిస్గా మంచిగా అనిపిస్తా ఉంటాం చివరికి కొంత పులుపు కలుస్తూ ఉంటుంది కాబట్టి మీరు పులిపిణి లేని వారిలాగా ఉండాలని వాక్యం చెప్తుంది కాబట్టి మనలో ఎలాంటి పులుపు వీలేదు అబద్ధ బోధనడానికి వీలేదు ప్రతి దశలో మనం వాటిని పరీక్షించుకోవాలా లేకపోతే మనం కూడా అవిశ్వాసంలో పడే అవకాశం గుడితనంలో వచ్చే అవకాశం అందుకు మనం బహు జాగ్రత్త కలిగి మనం ఉండాలా దేవుని ప్రణాళికలో దేవుడు చూపించిన విదాను అందుకే చూడండి పొరెంది రాసిన పత్రికలో మనము చూడండి ఈ సత్యము మనం గ్రహించినప్పుడు మనం ఏం చేయాలా మరి బహు జాగ్రత్తగా మనము జీవించాల చూడండి గుడ్డు ఎప్పుడు వస్తుందంటే అబద్ధ పోద వల్లే అందుకు పాత కాలంలో కూడా ఎంతో మంది ప్రవక్తలు మోసిపోయినారు ఎందుకు అబద్ధపు ఆత్మ వాళ్ళని ఎంటాడింది మోసపో ఆత్మ ఎంటాడింది వాళ్ళని మికాయ ప్రవక్త దర్శనం చేస్తుండూ పరలోకంలో ఏం జరుగుతుందో సిద్కీయ ప్రవక్త నేను దేవుని ఆత్మ నాలో లేకుండా ఎడిపోయింది ఏవైపు పోయిందని చెప్పి అతన్ని చంప మీద కొట్టమని చూస్తాం చూడండి ఇవన్నీ కూడా పాత నిబంధన కాల ఈ రోజు కూడా ఈలోకి యుద్ధంలాగా జరుగుతా అబద్ధానికి సత్యానికి యుద్ధం జరుగుతూనే ఉంది ఈరోజు ఎందుకంటే దుష్టుడు చూడండి వాడు అంత అబద్ధాన్ని విస్తరింపజేస్తున్నప్పుడు సత్యమైన వాక్యము తెలుసుకున్న మనము ఇంకా ఎంతగా విస్తరింపజేయాల దేవుని సత్యాన్ని అంటే ఇదొక మహాయుద్ధం అన్నట్టు ఎందుకంటే వాడు ఆ రీతిగా ప్రబలించుకుంటూ మనం ఏం చేస్తున్నాం మనం కూడా సత్యాన్ని సత్యంగానే చెప్పాలా దేవుని వాక్యంలో ఎలాంటి మొహమాటం అవసరం లేదు కదా కాబట్టి ప్రతి వాక్యము మనము ప్రేమతో చెప్తాం ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ సత్యంలోకి రావాలని ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గ్రహించాలని ఎవరిని కూడా మనం పోగొట్టుకోవద్దు ఏసు ప్రభు అంటాడు మన ప్రభు తండ్రి మీరు నాకు ఇచ్చిన వారిలో ఎవరిని నేను పోగొట్టుకోలేదంటే ఒక్కడిని తప్ప అందరి కోసం ఆయన ప్రయాసపడిన చివరి వరకు ఆయన మరణించ టయానికి ఆయన సెలవు మీద ఎక్కే టయానికి ఆ ఇష్టమైన తోటలో అందరి కోసం ప్రార్థించినయ్య చూడండి ఆయన ప్రార్థనే ఈ రోజు కూడా ఆ ప్రార్థన అది ఎంతో భవిష్యత్తుకు సంబంధించిన ప్రార్థన చేస్తారు ఎవరి సువార్త పదిహేడవ తేదీ ఇరవై ఒకటి వచ్చి మేము ఒకసారి పరిశీలిస్తే మన మనం రక్షణ పొందే వాళ్ళ గురించి కూడా ఆయన ప్రార్థిస్తాడు అంటే ఆయన ప్రార్థనలో భవిష్యత్ తరాలన్నిటికీ కూడా ఆ ప్రార్థన ఎఫెక్ట్ ఎంత బలంగా ఉందనేది మనం అర్థం చేసుకోవాల ఎవరు కూడా ఆయన పోగొట్టుకోలేదంట అందరూ ఈ సత్యంలోకి రావాలని అందుకు దేవుడు ఆయన అన్నిటిని సహించడు అన్నిటిని భరించండు శిష్యుని కూడా భరించండి ఆయన కూడా సహించండు ఒక దశలో విశ్వాసం లేని మూర్ఖ తరం వలారంటాడు ఒక దశలో విశ్వాసం లేని తరం వలారంటాడు చూడండి ఎందుకంటే ఆయన ఆయన ఏ విధంగా మనల్ని చూడాలనుకుంటాడో ఏ విధంగా ఆయన బిడల్ని ఆయన ఆయన అభిషేకించి ఆయన ప్రణాళికలు ఆయన సంకల్పాన్ని నెరవేర్చే వారి నిలబెట్టాలని ఆయన ఎంతగానో ప్రయాసపడతాడు కానీ మనం ఆయనకు లోబడతలేం చూడండి ఎందుకు మనుషులు లోబడతలేరు దేవుడు ఎన్నో విషయాలు మనకు నేర్పించాడు ఈ యుగ దేవత గుడ్డితనం ఎందుకు వెళ్ళేసినంటే సత్యాన్ని నమ్మకుండా అబద్ధాన్ని వాడు మనుషులకి విస్తరింపజేసేయండి చూడండి ఎందుకు ఏ రీతిగా వాడు విస్తరింపజేసి మనం అర్థం చేసుకోవాల ప్రతీది ఆత్మీయమైందే కాబట్టి ఈ రోజు లోకంలో ఎందుకు భయంకరమైన శ్రమల కాలంలో ప్రతీది ఈ లోకంలో ఉన్నదంతా నేత్ర్రాస శరీరాస జీవపండడు భక్తుడు ఈ లోకమైనా నువ్వు లోకమును వాటిని ప్రేమించకూడి అంటాడు ఎవడైనా లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వారిలో ఉండదంటాడు ఏ లోకంలో ఏమున్నాయి నేత్ర ఉంది శరీరాశ జీవపడంభం ఇటన్నిటి గురించి మనం తెలిసేవన్నీ కానీ వాటి అన్నిటిని జయించలేకపోతున్నాం ఎందుకు ఎందుకు మనం జయించలేకపోతున్నాం అంటే జయ జీవితాన్ని విశ్వాస మూలమైన జీవితాన్ని మనం కొనసాగించుకోకుండా సత్యాన్ని అడ్డగించి వాడు దుర్నీతిని పుట్టించి మనుషుల్లో ఆ అబద్ధాన్ని నాటి మనుషులకు అవిశ్వాసం కలుగజేసి గుడ్డితనం కలుగజేసింది వాడు ఒక ముసుకులాగా వేసింది ఈరోజు క్రైస్తవులు అంతా ముసుకులో ఉన్నారు ఈరోజు ఎప్పుడైతే వాళ్ళు దేవుని వైపు తిరుగుతారో అప్పుడే వాళ్ళ నుంచి ముసుకు తీసివేయబడుతుంది ముసుకున్నవాడు ఏం సత్వం గ్రహించగలడు దేవుని స్వరూపిన క్రీస్తుని చూడాలంటే నీ ముసుకు తీసివేయబడాలా నీ ఆత్మీయ నేత్రాలు ఇప్పబడాలా అందుకు మనము బహుజాగ్రత్త కలిగి దేవుని వైపు దేవుని వాక్యాన్ని ప్రేమించి ఆయన ఆయన సత్యాన్ని మన హృదయంలో నాటుకోవాల చూడండి దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఈ లోకమును జయించుదురు అని ఉంది వాక్యం యోహను మొదటి యోహను పత్రిక ఐదో అద్యాం ఏడో వచ్చినంలో దేవుని మూలంగా పుట్టిన వారు ఈ లోకాన్ని జయిస్తారు మనం అందరం ఆయన మూలంగా పుట్టిన వాళ్ళమే అందరం ప్రతి ఒక్కరూ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంటాడు కబట్టి క్రైస్తవ జీవితము ఈ లోకాన్ని జయించాలా దేవుని చిత్తమైంది అది ఈ లోకాన్ని జయించాలంటే మనకి ఎలాంటి విశ్వాసం కావాలా ఈ లోకంలో ఏముంది అంతా ఉంది ఈ లోకపు విధానం శరీర సంబంధమైన అంతా శరీర సంబంధమైంది ఎక్కడ చూడు చీకటి చీకటి కాలం చీకటి క్రియలు చీకటి కార్యాలు అన్నీ కనిపిస్తున్నాయి వాటి మధ్యలో మనం ఉన్నాం శపితమైన లోకం ఇది ఈ అరణ్య మార్గంలో దేవుడు మనల్ని పెట్టిండు ఒక పని ఈ లోకాన్ని జయించాలంటే నీకు ఎంత విశ్వాసం ఉండాల విశ్వాసం ఎట్లు వస్తుంది వినట వలన విశ్వాసం వస్తుంది అది ఏసు ప్రభుకి ఇచ్చిన మాటలు వినట విశ్వాసం వస్తుంది విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవునికి ఉండలేరు విశ్వాసం లేకుండా దేవుని కొరకు సేవ చేయలేరు విశ్వాసం లేకుండా శ్రమలను జయించలేరు విశ్వాసం లేకుండా ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వలేరు అతిది విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆయన ఈ లోకాన్ని ఎట్లా జయించండు ఈ రోజు క్రైస్తవ జీవితంలో కొత్తగా రక్షింపబడి ప్రభుని తెలుసుకొని వాళ్ళంతా కూడా ఎందుకు ఈరోజు అలాంటి విజయాన్ని పొందలేకపోతున్నారంటే ఏసు ప్రభు ఒక మార్గం ఒక మాదిరి చూపించిడు మనకి ఈ లోకాన్ని జయించాలా అనే మాదిరి ఏసు ప్రభు ఆయన ఈ లోకంలో కుమారుడిగా వచ్చి తను తను రిక్తులుగా చేసుకొని తన జీవితాన్ని మన కొరకు తారబోసి ఏ రీతిగా మీరు జీవించాలా అనేది అన్ని విజయ మార్గానికి ఆయన చూపించిన మార్గం విజేవంతమైన ఆత్మీయ జీవితం అంటే అదే ఈ లోకంలో ఎన్నో సాధిస్తాం మనం ఎన్నో ఉద్యోగాలు ఎన్నో సాధిస్తాం ఎన్నో కోట్లు డబ్బు సంపా ఎన్నో మెడల్స్ కొడతాం గోల్డ్ మెడల్ ఎన్నో కొడతాం ఎన్ని కొట్టిన కానీ సర్వస్థం సంపాదించుకున్న కానీ నీ ఆత్మీయ నీ జీవితాన్ని విజయవంతంగా మార్చుకోకపోతే ఆ విజయవంతుడైన క్రీస్తు వైపు నువ్వు మల్లకపోతే ఈ లోకంలో ఎన్ని సాధించినా కూడా అవన్నీ వెడతమే దేనికి పనికిరాదన్నట్టు ఎట్లుండదంటే ఒకటి సర్వలోకాల సంబంధి తన ఆత్మను పోగొట్టుకున్నట్టే నీ ఆత్మను విజయవంతంగా ప్రభుకు మాదిరిగా చివరి వరకు నువ్వు కాపాడబడాలా ఒక ఒక ఎత్తు పోరాటం అయితే ఇంకొకటి ఏంటంటే అనేకులు నీవు క్రీస్తు వైపు నడిపించాలని అదొక పోరాటం ఒకవైపు నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ నువ్వు ప్రభు కొరకు జీవిస్తూ అనేక జీవితాలలో క్రీస్తుని ప్రకటిస్తూ వాళ్ళందరినీ ప్రభులో నడిపించవు అదొక ఎత్తు అంటే ఇది చాలా ప్ర ప్రయాసంతో కూడింది కదా కానీ అది ఏమి కష్టం కాదు నువ్వు దేవుని మూలంగా పుట్టిన ప్రతి ఒక్కరు దేవుని మూలం పుట్టిన కదా యోహాను యోహాను భక్తుడు చెప్తుడు వాళ్ళు ఎట్లా అంటే అది మనసుచల వల్లనే శరీరేచ వల్లనే పుట్టిన వారు కాదంటారు ఎందుకంటే రక్త సంబంధం సంబంధించింది కాదు అదే నికో దేమస్థ శరీర మూలంగా పుట్టినది శరీరమును ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మయ్యుందనంటాడు ఎందుకు ఈ లోకంలో మన తల్లి గర్భ నుంచి మనం పుట్టిన మనం కూడా కానీ ఎప్పుడైతే మనము రక్షింపబడ్డ ఎప్పుడైతే మనము ప్రభులో మనం ఉంటామో అప్పుడు నీటి ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగానే జన్మిస్తే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించరు అంటాడు నీటి బాప్తిస్తం అంటే పాపప జీవితము అదొక జన్మ అంటే నీ పాపము జీవితం నుంచి నువ్వు పాతి పెట్టబడ్డవాడు నూతనంగా జన్మించిన వాడు కాబట్టి నూతనంగా జన్మించిన వాడు ఏం చేయాలా నీ ఆత్మ మూలం కూడా జన్మించాలా అదే ఆత్మీయమే విధానం అన్నట్టు బైబులంతా ప్రవచనాత్మకంగా చెప్పబడింది ప్రతి ఒక్కరు ఆత్మలే కాబట్టి శరీరం ఎందుకు వచ్చింది మధ్యలు ఈ లోకంలో ఒక పని కాబట్టి జీవించే వారికి మీదట ఆత్మలోనే జీవించాలా చెప్తారు పౌలు నేను చెప్పిన మాటలో ఆత్మను జీవమునై ఉన్నాయి మీలో విశ్వసించిన వారు కొందరు ఉన్నారు అంటాడు ఎందుకంటే ఆయన యోహన్ సువార్థ ఆరోగ్యం మొత్తం చాలా ప్రాముఖ్యమైంది ఎందుకు అన్నప్పుడు చూడండి నికోదేమస్ దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ ఒకసారి మనం చూస్తే యోహన్ సువార్థకి వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం ముందుకెళ్ళినాక వాక్యం చూస్తాం మనం యోహన్ సువార్థ మొదటి అధ్యాయంలో ఒకసారి మనం ఆ వాక్యని మనం ధ్యానిస్తే మనం సంపూర్ణంగా ఆ వాక్యం మనకి అర్థమవుతుంది చూడండి పనిలో వచ్చిన మొదటి అధ్యాయం పనిలో వచ్చినంలో తన్ను ఎందరు అంగీకరించుతారో వారందరికీ అంటే ఆయన అంగీకరించే వాళ్ళంతా ఈ లోకంలో అందరూ ఏసు ప్రభుని అంగీకరిస్తున్నారు ఏసు ప్రభు దేవుడు ఆయన దేవుడు కొంతమంది ఒప్పుకుంటారు ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళు దేవతలు ఉన్నారు కానీ ఆయన కూడా ఒక దేవుడు అని ఒప్పుకునే కొంతమంది ఉంటారు కానీ తన నామంది విశ్వసించే కొంతమంది ఉంటారంట ఆయన నామాన్ని ఒప్పుకున్న వాళ్ళు నమ్మేది కాదు నువ్వు సంపూర్ణంగా ఒప్పుకోవటం అంటే ఆయన లోబట్టం అంటే నమ్మి బాక్తీస్ నమ్మితే సరిపోదు ను బాక్తీస్మం పొందాలా అన్నట్టు ఆ రీతికి మనం అర్థం చేసుకోవాలా ఈ లోకంలో ఎంతోమంది నమ్మే ఉంటారు అంగీకరించే ఏశ్వరావు దేవుడు అని అంగీకరిస్తారు కానీ విశ్వాసం ఉంచరు విశ్వాసం ఉంచడం అనేది క్రైస్తవ జీవితం విశ్వాసం ద్వారానే క్రీస్తుని మనం చేరుకోగలం ఆయన రాజ్యంలోకి మనం ప్రవేశించగలం లేకుంటే ఏరే మార్గమే లేదన్నట్టు ఆయన అందు విశ్వాసం ఉంచే వారికి ఆయన నామందు దేవుని పిల్లలవటుకు ఆయన అధికారం అనుగ్రహించను చూడండి తర్వాత వారు దేవుని వలన పుట్టిన వారే కానీ వాళ్ళు ఎట్లా పుట్టినంట దేవుని వలన పుట్టిన వాళ్ళంట రక్తం వలనైనాను శరీరేచల వలనైనాను మనసేచ్చల వలన పుట్టినవారు కాదు కారు అంటాడు అంటే ఇది ఇది ఏ జన్మ ఇది శరీర శారీరకమైన జన్మన ఆత్మ సంబంధమైన జన్మన అందుకే నికోదేమస్ అంటాడు ఒకటి నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తూ ఈరోజు క్రైస్తవులంతా రెండు రెండు అనుభవాలు ఉంటాయి క్రైస్తవ జీవితంలో ఒకటి నీటి అనుభవం ఉంటుంది రెండు ఆత్మీయమైన అనుభవం ఉంటుంది ఈ రోజు నైన్టీ మనుషులంతా కూడా ఈ నీటి అనుభవంలోనే ఉండిపోయినారు రక్షింపబడి బాప్తిస్మం పొంది అక్కడే ఉండిపోయినారు కానీ ఇంకొక ఆత్మీయమైన జన్మ దాని ఎందుకు మాట్లాడిన ప్రభు మనం ప్రభు మాట్లాడింది అప్పుడు కానీ పర్లోక రాజ్యం ప్రవేశించడం అంటాడు మొదట ఏమంటాడంటే పర్లోక రాజ్యం చూడటం ఒక ఎత్తు రెండోది ప్రవేశించడం ఒక ఎత్తు కాబట్టి పరలోకరాజ్యంలో మనం ప్రవేశించాలంటే నువ్వు ఆత్మ మూలమైన జన్మ అనుసరం అంటే సత్యంలోకి నువ్వు పోవటం అన్నట్టు సర్వసత్యంలోకి పోవటం అంటే ఆ సత్యంలో మనము సంపూర్ణంగా మనము ఆయన వాక్యంలో లోతులోకి వెళ్ళినప్పుడు అప్పుడు మనము దేవుని వాక్యంలో ఆయన ఆత్మలో పరిపక్వం చెందిన వాళ్ళం అన్నట్టు అప్పుడు ఆత్మలో జీవించే ఆ దశకు మనము ఎదిగితే గాని దేవుని ఎద్ధ నుంచి బయలుపరచబడిన పత్తిది మనం తెలుసుకోలేం పత్తిది ఆత్మ మూలంగానే అవి బయలుపరచబడతాయి బైబుల్ చెప్తుంది దేవుని ప్రేమించే వారికి ఆయన ప్రేమించే వారికి దేవుడు ఏం సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుషుల హృదయానికి అది అర్థం కాలేదంట చూడండి ఆయన ఎద్ధ నుంచి దేవుడు మనకి ఏం సిద్ధపరిచిండో దేవుని ప్రణాళిక మన పట్ల ఏముందో ఆయన చిత్తం ఏమైందో అది తెలుసుకోవాలంటే ఎట్ట తెలుసుకోవాలంట ఆత్మ మూలంగానే తెలుసుకోవాలంట ఆ ఏంటి ఆ కంటికి కనిపించినాయి ఏంది ఆ చెవికి వినబడినాయి ఏంది అవి అర్థం కానివి ఏమున్నాయి అంటే అవి మర్మంతో కూడా ఉండాలి కదా బైబిల్ అంతా మర్మమే అది తెలుసుకుంటే ఎలాంటి ఏం లేదు ఆ మర్మమైన క్రీస్తును మనం తెలుసుకోవాలంటే ఏ స్ప్రభు దేవుడని తెలుసుకు చాలా తెలుసు మనం అనుకుంటున్నాం కదా అని ఎట్లాంటి దేవుడు ఆయన దైవత్వం ఏంది ఆయన ఎలాంటి దేవుడు అనేది ఆయన దైవత్వాన్ని మనం చూడాల అప్పుడే మనం ఆ దైవత్వాన్ని చూసే దశలోనే దుష్టుడు వాడు యుగ దేవత వాడు ఈ లోకంలో మనుషులకు గుడ్డితనం ఇచ్చి ఆయనను చూడకుండా ఈరోజు దుష్టుడు మనుషుల్లో దూరి వాడు ఏసు ప్రభువుని గుర్తించలేకుండా వాడిని వాడు అనేకుల్ని గుడ్డితనంలో నడిపించాయి ఈరోజు దేవుని బిడనే గుడ్డితనంలో ఉన్నారు ఈ రోజు దేవుని సత్యని ధైర్యంగా ప్రకటించలేని స్థితులు ఉన్నారు ఈరోజు కాబట్టి మనం ఆ రీతి ఉండడానికి వీల్లేదు అని వాక్యం చెప్తుంది ఆ పిల్లలు ఎలాంటి వాళ్ళంట రక్త సంబంధమైన పుట్టిన వాళ్ళ కాదంట శరీరెచ్చలమైన మనసు పుట్టిన వాళ్ళ కాదు ఏ రీతి కన్నప్పుడు అర్థం చేసుకోవాలా మనం కూడా ఆయన వాక్ ద్వారానే జన్మించిన వాళ్ళం మన ప్రభు వాక్కు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన ఆయన పరిశుద్ధుడైన ఆయన ఒక్కడే ఆ రీతిగా జన్మించడడం మనకు అవకాశం లేదు కానీ ఆయన వాక్యం ద్వారా మనల్ని కన్నడు ఎప్పుడు ఆయనను ఆయన మనల్ని ప్రసవించింది సెలవు మీద మనం కూడా ఆయన సంకల్పం ప్రకారం ఆయన కలియండు ఆయన లోకంలో వాక్కులాగా పుట్టి ఆ వాక్యమే శరీరధారే మన మధ్య నివసించను కాబట్టి దేవుని వాక్యమే మనం మధ్య నివసించిందంటే శరీరం ధరించ రావాల్సి వచ్చింది ఎందుకు శరీరం అవసరం అంటే ఈ లోకంలో దేవుని పరిచర్య చేయాలి కాబట్టి మనకు శరీరం అవసరం కానీ ఆయన ఆత్మలోనే ఉన్నాడు ఆయన శరీరం ధరించినా కానీ ఆయన ఆత్మలోనే జీవించిండు మనం కూడా అలాంటి అనుభవం మనకు అవసరం కదా అందుకే నికోదేమస్తు అంటాడు దేవుడు నువ్వు ఇస్రాయల్కు బోధకుడువ్వండి ఇవన్నీ నీకు తెలియదా చూడండి మనం కూడా ఎన్నో బోధిస్తూ ఉంటాం కదా ఎన్నో బోధిస్తూ ఉంటాం ఎన్నో రకరకాల బోధిస్తూ ఉంటాం కానీ ఇలాంటి అనుభవాలు ఈ వాక్యము మొట్టమొదట కేబీపీఎంలో నేను దగ్గర దగ్గర మూడు నాలుగు సంవత్సరాల కింద అన్నదొరది రెండు జన్మను ఒకటి నీటి మూలంగా జన్మించాలా రెండు ఆత్మ మూలంగా జన్మించాలంట నికోదేమస్సు ఎందుకు వచ్చింది ప్రభు దగ్గరికి ఆ రాత్రి అందరూ ఇద్దరుపోయే టైంలో అంటే ఆయనకి బోధకుడి అయిన కూడా కానీ ఇస్త్రాలకు బోధకుడు అయితే నీకు ఇవన్నీ నీకు తెలియదంటే మాకు తెలియదంటాడు ఆయన అక్కడ భూ వాటినే వాటిని మీకు చెప్తే వింటే వినకపోతే పరలోక సంబంధం వింటే మీరు వింటరా ఈరోజు క్రైస్తవ జీవితంలో ఆయన ఈ లోకంలో వచ్చినప్పుడు ప్రకృతి సంబంధంగా అంటే ఉపమాన రీతిగా ఆయన మనుషులకు అర్థమయ్యేలాగా పరలోక రాజ్యాన్ని వివరించి చెప్పిండు అవి కూడా నమ్మలే బోధ అలాంటిది పరలోక విషయమైన విషయాలు ఇంకా చెప్తే మర్మమైన విషయాలు చెప్తే మనుషులు నమ్ముతురా ఈ రోజు నమ్మలేని స్థితులు అన్నారు ఎందుకు అట చెప్పే బోధలేదు వినే వినే మనసు లేదు ఎందుకు ఈ యుగ దేవత గుడ్డితనం కలజేసింది ఆ కన్నులు తెరవటానికి దేవుడిని పరిచారకునిగా ఆయన సేవకులుగా దేవుడు మన మనలందరినీ ఈ సత్యని గ్రహించే వాళ్ళందరినీ మనమే కాదు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరినీ దేవుడు వాళ్ళ గుడ్డితనం నుంచి వాళ్ళు క్రీస్తుని చూపించేలాగా వాళ్ళకి కన్నుల్లాగా మనం ఉండాలా క్రీస్తు వైపు నడిపించే వాళ్ళ కుంటితనలు ఉన్నారు వాళ్ళకి కాలులాగా మనం ఉండాల ఏవు గ్రంథులు ఉంటుంటాడు నేను గుడ్డి వారికి కను నేతిని కుంటి వారికి కాలు నేతిని అంటాడు క్రీస్తు మనం అలాంటి పాత్ర మనం ప్రభు కొరకు కాబట్టి ఈ ఈ యొక్క విజయము జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే విజయం పొందాలంటే అది ఎంతో ప్రయాసంతో కూడింది కదా ఏసు ప్రభు కూడా ఒక మాదిరి మనకు చూపించింది ఈ లోకంలో ఎట్లా విజయం పొందాలని ఆయన కూడా మనలాగనే ఒక కుమారుని లాగా ఆయన కూడా ఈ లోకంలో వచ్చిండు ఆయన ఎందుకు ఒక మాదిరి మనకు చూపించడానికి చూడండి ఒకసారి మత్తైసు వార్త ఈ వాక్యం మనం ఎన్నోసార్లు మనం ధ్యానించుంటాం కదా మత్తైసు వార్త నాలుగో అధ్యాయము ఏసు ప్రభు ఎప్పుడైతే బాప్తిస్మం పొందిండో అప్పుడు పరిశుధాత్మ అభిషేకం ఆయన మీదకి రావటం మనం చూస్తాం అప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన నేను ఆనందిస్తానని ఒక శబ్దము ఆకాశం నుండి రావటం కాబట్టి ఆయన దేవుని ప్రియ కుమారుడు లాగా ఆయన ప్రకటింపబడి తండ్రి పరలోకం నుండి పలుగుతున్నాడు నువ్వు నా ప్రియ కుమారుడు అని ఈయంద నేను ఆనందిస్తానని ఒక శబ్దము పరలోకం నుంచి వచ్చినట్టు మనం చూస్తాం కాబట్టి తర్వాత ఎందుకంటే ఆయన కుమారుడు అంటే దేవుని కుమారులు మనమంతా అని చూపించుతున్నాడు అక్కడ ఒక మాదిరి ఆయన మనిషిలాగా మనలాగా ఉన్నాడు ఆయన రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా మొట్టమొదట నువ్వు సేవా జీవితంలో కానీ నీ ఆరంభ దినాల్లో కానీ రక్షింపబడ్డ నువ్వు ఏ రీతిగా ప్రభు కొరకు జీవించాలా అనేది ఇక్కడి నుంచి మనకి బయలుపరచబడుతుంది ఇలాంటి వాక్యాలు కొత్తగా రక్షణ పొందిన వాళ్ళకందరి ప్రకటిస్తే వాళ్ళ విశ్వాసము సంపూర్ణంగా బలపడుతుంది అక్కడి నుంచే వాళ్ళని బలమైన ఒక సాధనంలాగా మనం మార్చచ్చు కానీ అది చెప్పే బోధ ఎక్కడుంది చూడండి ఆయన శోధింపబడటం టెంప్టేషన్ ఎంత భయంకరంగా దుష్టుడు ఆయన శోధించండి ఒక దశలో మనం కూడా శోధింపబడతాం కదా మనం కూడా వస్తూ ఉంటుంది ఒక దశలో చీకటి ఆత్మలు మనల్ని పాపానికి గురి ఉంటాయి ఎంత భయంకరంగా ఆయన శోధింపబడరు నీలాగా నాలాగా ఒక మానవ మనిషిలాగా ఉన్నాడు ఆయన కాబట్టి ఆ శోధన ఆయన ఎన్నుకున్నాడు ఆ శోధన ఆయన ఎందుకు ఎందుకంటే ఆయన శోధింపబడాలా ఆయన శోధిం పాపాన్ని జయించే జీవిత జయ జీవితము కలిగొలటం మనం ప్రతి దశలో మనము వాటిని జయించే శక్తి దేవుడు మనకి ఇవ్వాలా అనేది అక్కడి నుంచి మనం నేర్చుకుంటాం దేవుని కుమారుడిగా ఆయన శోధింపబడట తర్వాత ఆయన పరీక్షింపబడటం కాబట్టి మనమంతా దేవుని కుమారులం కదా మనమంతా ఆయన మూలంగా పుట్టిన వాళ్ళం ఆయన మూలంగా పుట్టిన వాళ్ళు ఈ లోకాన్ని జయించాలా కాబట్టి దేవుడు ఒక మార్గం చూపిస్తాం మనం ఎందుకంటే రాబోయే దినాల్లో ఇంకా జరగబోయే దినాల్లో ఎంత భయంకరమైన కాలం అది అలాంటి దినాలలో నువ్వు ప్రభుకురికి నిలబడి ఈ లోకంలో పత్తి పరిస్థితి మీద నువ్వు విజయం పొందాలంటే ఇక్కడ ఏసు మాదిరి చూపిస్తున్నాడు మన ప్రభు మన తండ్రి ఈ లోకం అనే ఆయన మానవులాగా వచ్చిండు మనలాగైనా శోధింపబడి పాపాన్ని పరిహరించే గొప్ప పోరాటాన్ని ఆయన ఆయన ఇప్పుడు ఈ లోకమంత పాపం మీద విజయం పొందాలా ఈ లోకాధికారి మీద విజయం పొందాలా ఆయన పోయే మార్గము అది చాలా భయంకరమైన మార్గం ఆయన ఎన్నుకును రీతిగా తండ్రిని సంతోష పెట్టాలంటే కుమారుడు చేసే త్యాగం ఆ త్యాగాన్ని అక్కడ వివరిస్తుండన చూపిస్తుంది అక్కడ ఆయనే లోకంలో దిగు మానవ రూపం ధరించి దాసుని స్వరూపం ధరించి ఏ రీతిగా మనము ఆయన కుమారుడుగా ఉండే తండ్రిని తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలా అనేది ఒక మాదిరి మన ప్రభు మనకక్కడ చూపిస్తున్నాడు ఆయన దేవుని స్వరూపం ధరించుకోలేదు మానవంలాగా ధరించుకున్నాడు మొదటి ఆదాము మొదటి ఆదాము ఫెయిల్ అయిపోయిండు పడిపోయిండు రెండో ఆదాము ఎక్కడైతే మొదటి ఆదాము పడిపోయిండో అదే స్థానంలో ఏసు క్రీస్తు ప్రభు వచ్చి నిలబడి ఆక పడిపోయిన ఆ తిరిగి అక్క పోయిన అధికారాని తిరిగి ఆయన సెలవు మరణం ద్వారా ఆ విజయాన్ని దేవుడు మళ్ళీ తిరిగి మనకు ఇచ్చింది ఇదంతా ఎట్లా జరుగుతుందన్నప్పుడు ఒక దేవుడిలాగా అక్కడ లీడ్ నీలాగా నా వాటన్నిటిని జయించి ఆయన విజయం పొందిండు చూడండి అవిదేయత వల్ల పాపం వచ్చింది ఆదాము అవ్వ అవిదేయత పాపం వాళ్ళకు వచ్చింది అధికారం పోగొట్టుకున్నారు తర్వశక్తి గల దేవుడే వచ్చి సిలువ ద్వారా ఆ యొక్క అధికారాన్ని పొందుకొని తన సృష్టిని విమోచించిండి ఆయన ఆయన సృష్టిని విమోచించిండు ఆయన చూడండి ఆయన మాట చెప్తే సృష్టి బయటకొచ్చింది ఒక మాట చెప్తే ఆ సృష్టి బయటకు వచ్చింది కానీ ఆ సృష్టిని ఒక మాట ద్వారా దాన్ని అధికారం మళ్ళా తిరిగి తీసుకోవచ్చు కానీ ఎందుకు తీసుకోలేదు అది ఆయన ఆయన ఆయన శాస్త్రానికి విరుద్ధం అది ఆయన ఒక నియమాన్ని పెట్టినప్పుడు ఆ నియమాన్ని ఎప్పుడు కూడా దాన్ని అతిక్రమించడైనా మనమైన మనుషులు అతిక్రమిస్తాం కట్టడని కానీ ఆయన ఎప్పుడు కూడా దాన్ని అతిక్రమించడం అది ఎట్ట తిరిగి పొందుకోవాలంటే నేనే ఈ లోకాన్ని దిగి రావాలా నేనే చూపించాలా అని ఆయన ఈ లోకాన్ని దిగొచ్చి పడిపోయిన ఆ అధికారాన్ని అది పోయిన అధికారాన్ని తిరిగి ఆయన మరణం ద్వారా విజయం పొంది ఆ విజయాన్ని దేవుడు మన చేతిలో పెట్టి ఇప్పుడు మీరు విజయం పొందాలా ఒక మాదిరి చూపించి ఇప్పుడైనా తండ్రి కుడిపార్షం మీద కూర్చున్నాడు మన పక్షంగా మనం చూస్తున్నాడు మనం ఆయన ఈ క్షణం మన తండ్రి మన ప్రభు చూస్తున్నాడు ఇప్పుడు ఈ క్షణం నా బిడలు ఈ లోకాన్ని జయించాలా నేను ఈ లోకముని కాబట్టి మీరునూ లోకముని జయించమన్నాడు అంటే ఎలాంటి పరిచర్ కొరకు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు క్రైస్తవ జీవితము ఆయన దేవుని సంగమెదుట పాత లోప ద్వారాలు కూడా నిలబడలేమంట అంత పవర్ఫుల్ అభిషేకము దేవుడు ఇస్తే అంత శక్తి చర్చకిచ్చే ఈరోజు చర్చ చేసే పెట్టండి ఈరోజు భయంకరంగా ఈ లోకపు ఆచారాలతోటి మత పైన ఆచారాలతో తొలదూగుతుంది సైతాన్ని వాడు వచ్చి విజృంభించి వాడిని జో వాళ్ళని అబద్ధమైన బోధనకు పెట్టి మబ్బ వాళ్ళకు గుడ్డితనం కలిజేసి సత్యాన్ని చూడకుండా దేవునికే మేము సేవ చేస్తున్నాం దేవునికే మేము చేస్తున్నాం భ్రమలో ఉన్నారు వాళ్ళు ఈరోజు అలాంటి అవిశ్వాసమైన వారి మనోనేతలు తెరవాలంటే నువ్వు నీ ఆత్మ నేత్రాలు విప్పబడి క్రీస్తు కొరకు రోషం కలిగి మనం ఆ సత్యాని చూపించే వారలాగా మనం ఉండాలా ఆ గుడితనం నుంచి మనుషుల్ని బయట తీసుకేవర్లాగా మనము ఉండాల చూడండి అందుకు ఆయన చూడండి హెబ్లిక్ రాసిన పత్రికలో ఆయన ఏ రీతిగా ఆ సృష్టిని విమోచించండు అనేది మనం అర్థం చేసుకున్నప్పుడు హెబ్లిక్ రాసిన పత్రికలో రెండో అధ్యాయము పద్నాలుగో వచనంలో నుంచి మనం చూసినప్పుడు హెబ్లిక్ రాసిన పత్రిక హెప్లిక్ రాష్ట్ర పత్రిక అధ్యాయము సారీ రెండో అధ్యాయం హెప్లిక్ రాష్ట్ర పత్రిక అధ్యాయం పద్నాలుగు వచనంలో కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు నందన ఆ ప్రకారమే మరణము యొక్కయు బలము అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాసమునికి లోబడిన వారిని విడిపించటకు ఆయన కూడా రక్త మాంసములో చూడండి ఏలయనగా ఆయన ఏ మాత్రమును దేవదూతల స్వరూపమును స్వభావమును ధరించు అబ్రహాము సంతానం స్వభావమును ధరించుకునిన్నాడు కావున ప్రజల పాపములకు పరిహారం కలుగు దేవుని సంబంధమైన కార్యములలో కనికరములు నమ్మకము గల ప్రధాన యాచకుడు అన్ని విషయములు ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి తాను శోధింపబడి శ్రమ గనుక శోధింపబడి సహాయం చేయబడినాయి ఉన్నాడు చూడండి ఎందుకు దేవుడు ఆ రీతిగా చేసినప్పుడు మనవల్ని ఏ రీతిగా ఆ విజయవంతమైన జీవితం అంటే క్రీస్తులు ఎట్లా విజయం పొందాలా ఈ లోకం మీద ఎట్లా విజయం పొందాలా అనే ఒక మాదిరి బాబు మనకు అది చూపిస్తున్నాడు అది ఆ రీతిగానే హెబ్లిక్ రాసిన పత్రిక అదే అధ్యాయంలో ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఏడవ వచ్చి నుంచి మనం చూసినప్పుడు ఇంకా మనకు ప్రభు ఇక్కడ ఒక విషయం మనకు పౌలు రాస్తున్నాడు శరీరధారయ్యిన దినములలో తో మహారోదనతోను కన్నీలతోనూ తాను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను కాబట్టి ఆయన శరీరధారైన దినములలో మహారోదనతోని కన్నీలతో ఆయన ప్రార్థించిండు దేవునిందు భయభక్తులు కనబర్చిండు అందుకు ఆయన ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఆయన ఆక గ్యస్తమైన తోటలో ఈ లోకపాపం అంతా ఒక్కసారిగా ఆయన మీద పడబోతుంది కాబట్టి ఆయన ఎంతో వేదంతో ప్రార్థించిండు చూడండి ఈ లోకం మీద ఆయన ఈ లోకాన్ని జయించి తన సెలవు ద్వారా ఈ లోకాన్ని సృష్టిని జయించి ఆయన సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది కానీ అది ఆయన విరోధంగా ఆయన తీసుకుంటుంది విరుద్ధమవుతుంది కాబట్టి సృష్టి మీద మళ్ళా తిరిగి ఆయన అధికారం పొందుకొని ఆయన సృష్టిని లోపరచుకున్నాడు విమోచించిండు ఆయన మరణం ద్వారా పాపం నుండి శాపము నుండి అన్నిటి నుంచి ఆయన విమోచించిడు ఆయన కుమారుడయండి చూడండి మనకు విధేయత నేర్పించిండు చూడండి ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వల్ల నేర్చుకున్నాడు కాబట్టి అందుకు మన శ్రమలో మనం ఇంకా సంతోషించాలా ఆనందించాలా ఈ శ్రమలలో నేను విధేయత నేర్చుకోవాలా ఏసు క్రీస్తు జ్ఞాపకం చేసుకోను మనం అందుకు నాకు ఎందుకు ప్రభు ఈ శ్రమ వీలేదు పత్తి శ్రమను మనలో మనం ఒక విధేయత నేర్చుకుంటాం విధేయతకు అర్థం చెప్పిందే ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో మనుషులు విధేయత చూపిస్తాడు అది ఏమన్నా కానీ ఆ విధేయతను చూపించింది మన ప్రభు అలాంటి విధేయత ఆయన చూపి తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చింది ఈ లోకంలో తిరిగి ఆయన విజయం పొంది సెలవు మీద అప్పుడు ఆయన తండ్రి పక్కన కూర్చుడు సింహాస మీద కూర్చున్నాడు జయించి ప్రతి వారిని కూడా నాతో పాటు నేను నేను జయించి విజయం పొందినట్టు జయించినట్టు నా తండ్రి కుడి పాశం ఎట్లా నేను కూర్చున్నాను అట్లనే మీరు కూడా నా పక్కన కూర్చుంటారు అని చెప్పిడు ఆయన కాబట్టి ప్రభు పక్కన కూర్చోవాలంటే అంత ఈజీ కాదు కదా ఆయన పక్కన నువ్వు కూర్చోవాలంటే లేకపోతే కష్టం అన్నట్టు కాబట్టి ఆయన మరియు ఆయన సంపూర్ణ సిద్ధి కలుగజేసిన వాడై పొందిన వాడై మిల్క్ సెదికు క్రమంలో చేరి ప్రధాన యాజకుడు అని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నీ నిత్య రక్షణకు కారకుడు ఆయను చూడండి తనకు విధేయులైన అందరినీ రక్షణకు కారకుడు అయిన అంటే ఆయన త్యాగము ఆయన మార్గము ఎన్నుకున్న మార్గము ఎలాంటిది అలాంటి మార్గంలో మనం పోవాలా అంటే మనం కూడా అలాంటి త్యాగం చేసుకుంటే కానీ మనం చేయలే ఉన్నాం చూడండి అందుకే పౌలు అంటాడు ఇందునికి వచ్చి మేము చెప్పవలసిన సంగతులు ఇంకా అనేకములున్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటి విషేద కష్టం అంటాడు అంటే ఈ హెబ్రీ సంఘానికి పౌలు చెప్తున్నాడు అవన్నీ చెప్తూ ఇంకా ఎన్నో సంగతులు ఉన్నాయి చెప్పాలంటే కాబట్టి ఇప్పుడు మీరు వినుటకు మందులైనటు విషేద కష్టం అంటాడు ఎందుకు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవక్తులలో మొదట మూల పాఠములు ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చాను మీరు పాలు త్రాగేవారు కానీ బలమైన ఆహారం తినేవారు కాదు బలమైన ఆహారం తినే స్థితికి మనం ఎదగాల దేవుని చిత్తం దేవుని చిత్తమైంది చూడండి కాబట్టి ఈ లోకంలో నిత్య రక్షణకు ఆయన కారకమై కారకుడైంది అలాంటి విజయవంతం జీవితము ప్రభు మనకు ఎట్లా దయచేయాలా ఏ రీతిగా మనము ఆ జీవితాన్ని మీద పొందుకోవాలి పత్తి శ్రమ మీద నువ్వు విజయం పొందాలా ఆయన శోధింపబడ్డప్పుడు ఆ శోధనకు నిలబడ్డాడు ఆయన మనుషుడు రొట్టె వల్ల మాత్రం జీవించడు కానీ దేవుని వాక్యం వల్ల రాయబడింది బైబిల్లో కాబట్టి ఆయన ఆయన ప్రణాళిక దేవుని సంకల్పాన్ని ఆయన పోయే క్రమంలో దుష్టుడు ఆయన ఎంతగానో శోధించండు దేవుడే శోధనకు అప్పజెప్పిండు ఆయన కాబట్టి మనకు కూడా ఎన్నో శ్రమలు ఈ లోకంలో శోధనలు ఏమైనా వస్తా ఉన్నాయి కానీ ఆయన వాక్యం ద్వారా విజయం పొందిండు ఆయన వాక్యం ద్వారా విజయం పొందిండు కాబట్టి దేవుని వాక్యం ద్వారానే సహితాల మీద మనం విజయం నిర్మూలనం చేసింది అందుకే మనం ఎక్కడ చూస్తున్నాం కొలిసలకు రాసిన పత్రికలో మనం చూస్తే వాక్యం కొలిసులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చిన మనం చూసినప్పుడు ఇక్కడ ఒక విషయం ప్రభు పౌలు చెప్తున్నాడు దేవుడు వ్రాతారూపకమైన ఆజ్ఞన వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నిండిన పత్రమును మేకులతో సెలువకు కొట్టి దాని మీద శ్రేవాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను కాబట్టి సమస్తాన్ని పాప నివారణ అయినా మన మీద ఉన్న ప్రతి శాసనంలో వాటన్నిటిని కూడా ఆయన సెలువు మీద కొట్టివేసి మన అపరాధాలన్నిటిని క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపజేసిండు కాబట్టి ఆయనలో మనం ఉన్నాం కానీ చూడండి ఆయన ప్రధానలను అధికారులు నిరాయుధులుగా చేసి సిలువ చేత జయచోమతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబచ్చను అంటే ఈ వాక్యము ఎప్పుడైతే మనకు అర్థమైందో ఈరోజు మొన్నటి దినం ఒక ఒక సంఘంలో ఈ వాక్యం చెప్ప ఎందుకు ఎందుకు విజయం పొందలేకపోతున్నాం ఎందుకు మనం ఈ బలహీనత నుంచి మనం బయటికి రాలేకపోతున్నామంటే చూడండి దేవుడు తన సెలువు మీద తన ప్రాణాన్ని త్యాగం చేసి మన కొరకు మనకున్న ఆ మరణ చేస్తానంటే కొట్టివేసి తన సెలువు మీద ఆ చేవరాతను తుడిచివేసి నీ మీద ఎలాంటి దోషం లేదని ఆయన భరించి వాటి మీద విజయం ఇచ్చి మనకి ఇస్తే ఆయనలో మన జీవింపజేస్తే ఎందుకు ఆయన తన సైతానికి ఎలాంటి పవర్ లేదు ఎలాంటి శక్తి లేదు దానికి అని ఆయన వేడుక కనబర్చిండు వాటన్నిటి నిరాధులుగా చేసిండు వాడికి ఎలాంటి ఆయుధాలు లేకుండా చేసిండు కానీ ఈ రోజు క్రైస్తవులు ఎందుకు జయించలేకపోతుంది ఎందుకు దుష్టుడికి లోబడి గుడ్డితనంలో ఉన్నారు అవిశ్వాసంలో ఉన్నారు అంటే ఎందుకు ఉన్నాడు వాడికి ఎట్లా ఆయుధాలు ఇచ్చా అంటే ఎవరు చెప్పలేకపోయినారు చూడండి మనమే వాడికి ఆయుధాలు ఇచ్చేవారిలాగా ఉన్నాం ఏ రీతిగా మన పాపపు జీవితం వల్ల మన చెడు తలంపుల వల్ల మన అవిశ్వాసం వలన కాబట్టి ఈ సత్యం తెలిసిన మనము ఈ రోజు మీరు ఇక మీదట వాడికి ఎలాంటి మీరు ఆయుధాలు మీరు ఇవ్వద్దు మనం ప్రతి ప్రతి దశలో కూడా మనం జాగర్తగా పరిశుద్ధంగా జీవించాలా చూడండి ఆ వాక్యము వాళ్ళకి ఎప్పుడైతే చెప్పబడిందో అప్పుడు వాళ్ళు ఎంతగానో సంతోషించి ఇంతకాలం మేము ఎలాంటి బలహీనతలు మేము అనేది వాళ్ళు గ్రహించగలిగినారు చూడండి కాబట్టి ముగిస్తున్న వాక్యము కాబట్టి ప్రతి దశలో మనము వాడికి ఆయుధాలు ఇచ్చేలాగా ఉండొద్దు మనం కాబట్టి అందుకు దేవుడిచ్చి సర్వాంజ కవచం మనం ధరించుకోవాలా శత్రుతో మనం విజయం పొందాలంటే ప్రతి దశలో మనము మనం సంపూర్ణంగా ఆయనలో ప్రొటెక్ట్ చేయబడాలి రక్షణ స్థిరస్థానం మనం చూస్తాం ఏపీసీలికి రాసిన పత్రికలో ఆరో అధ్యాయంలో పదవచనం చూస్తే తదుకు అంటే చివరికి దేవుడిచ్చి మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులై ఉండమంటాడు కాబట్టి దేవుడు మన ప్రభు కూడా ఆయన కూడా సైతాన్ని మీద ఎట్లా విజయం పొందిండే వాడు అన్ని విధాలుగా ప్రయత్నించిండు ఆయన ఆయన శోధించడానికి ఆయన శోధనలో పడేయటానికి కాబట్టి అక్కడ ఏసు ప్రభు లేడు నీలాగా నా ఉన్నాడు ఆయన శోధన అన్నింటి మీద విజయం పొందిండు సైతాన్ని చివరికి వరకు పోరాడిండు వాడు ఓడిపోయిండు వాడు కానీ వాడు ఓటం ఒప్పుకోలే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయింది కొంతకాలం మళ్ళా తిరిగి వస్తాడు ఆయన వాడు వచ్చి మళ్ళా ఆయన శోధించిండు ఎట్లా శోధించిండు శాస్త్ర పరిచయల రూపకంగా యాజకుల రూపకంగా యూదుల రూపకంగా ఆయన శోధింపబడ్డు కానీ ఆయన పత్తి దశలో కూడా ఆయన ఎక్కడు కూడా పాపానికి తావు పాపం లేని వారిగా జీవించిండు ఎంతో పరిశుద్ధంగా జీవించింది మన ప్రభు క్రీస్తుకు మాదిరి మన ఆత్మీయ జీవితాల్లో కూడా అట్లా జీవిస్తేనే కానీ మనం ఈ లోకంలో విజయం పొందలేము మన విశ్వాసము అంత పరిపక్వం చెందదు అలాంటి విజయం పొందాలంటే ఎంత విశ్వాసం ఉండాలా అడుగడుగున నీ విశ్వాసము అది అది నీకు నిన్ను బలోపితం చేసేలాగా ఉండాలా ప్రతి శోధంలో ప్రతి దశలో ఒక దశలో పరిస్థితులు ఎట్లుంటాయి అంటే ఇక నీ పని అయిపోయింది ఇక నా పని అయిపోయింది అని నిరుత్సాహం వస్తుంది మనుషుల్లో శివకులకు కూడా నేను చాలా కొంతసేపు ఆత్మలో ఉంటారు ఒక్కసారి ఆత్మల నుంచి బయటకు వచ్చినాక మళ్ళా శారీరకంగా మాట్లాడుతూ అలాంటి జీవితం జీవిస్తే నీకు కోసం నువ్వు ఏ ఏ విధంగా నువ్వు ఆ క్షణం నువ్వు ఉండి ఆత్మలో లీనమై దేవుని వాకి మనం ప్రకటించడం గంభీరంగా అదే ఆత్మ నిన్ను విడిచిపోకుండా అదే ఆత్మలో మనం జీవించగలిగితే ఆ అనుభవాలకు మనం పోగలం కాబట్టి ఆ కొంతసేపే తర్వాత మన తిరిగి వచ్చినాక మళ్ళీ ఈ లోకాదీతం విధంగా ఈ లోకా జీవిస్తూ ఉంటుంది అట్లా ఉండొద్దు మనం ప్రతి క్షణము దేవుల్లో మనం జీవించు ఆయన ఆత్మలో సంపూర్ణత జంతువునే ఉండాల కాబట్టి చివరిగా నేను ఒక వాక్యాన్ని చూసి చూపించి నేను ముగించా కాబట్టి క్రైస్తవ జీవితంలో ఇదొక యుద్ధం లాంటిదని మనకు తెలుసు కాబట్టి ఏసుప్రభు శిలు మీద మహాయుద్ధమే చేసింది ఆయన పాపంతో పోరాడి విజయం పొందిండు శివరకు ఆయన నిత్య రక్షణ మనకు అనుగ్రహించినడు శిలు మీద ఒక విశ్వాస జీవితం ఒక సేవకుని జీవితము ఏసుప్రభు మాదిరి ఆయన భారతీయ సంపొందు నుంచి ఆయన శబు మీద తన ప్రాణం పెట్టేంత వరకు ఈ మధ్యలో ఎలాంటి జీవితం మన ప్రభు జీవించడు ఏ రీతిగా ఆయన సేవ ఏ రీతిగా పత్తి పరిస్థితి ఎదుర్కొన్నాడు శిష్యులు బోధించే విధానంగా వాళ్ళని ట్రైన్ చేసే విధానంగా అన్ని దశలలో మన ప్రభు ఎట్లా జీవించిండో అదే ప్రిన్సిపల్ మనం నేర్చుకుని మనం ముందుకెళ్తే ఈ లోకం మన విజయం పొందొచ్చు అపోస్తుల కూడా ఎంత త్యాగం చేస్తున్నారో ఎప్పుడైతే వాళ్ళకి పరిశుధాత్మ అభిషేకం వాళ్ళ మీదకి వచ్చిందో అప్పుడు దేనికి కూడా భయపడేవాళ్ళు మనం పోరాడేది ఆకాశం వలన దురాత్మ సమూహంతో ప్రతి ఒక్కరు యుద్ధ శూరులుగా తయారు కావాలా అనేది దేవుని చిత్తం ఇది క్రైస్తవ జీతం ఒక యుద్ధం లాంటిదని మనం తెలియదు కొంతకాలంతో తెలిసింది ఆ చర్చికి పోరాటము ఇది ఆత్మీయ పోరాటం పాట పాడుతున్నారు గంభీరంగా మొత్తం ఎంతో కనీసం యాభై అరవై మంది ఉంటారు చర్చిలో పెద్ద చర్చి అది అది ఎక్కడో చివరి దూరం ఉంది కాబట్టి ఆ టైంలో వాళ్ళు వాక్యంలో ఎంత పర్ఫెక్ట్ ఉన్నారంటే ఎట్లా చెప్పగా అట్లా చెప్పేస్తున్నారు అంతగా వాక్యములు బలపడ్డ వాళ్ళు విశ్వాసంలో కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా వీళ్ళు విశ్వాసంలో నుంచి ఇంకొక దశకి వీళ్ళు తీసుకొని పోవాలా ఇంకొక లెవెల్కి వీళ్ళు తీసుకోవాలంటే అది ఏందనేది ఆత్మీయమైన జీవితం ఆత్మీయ ప్రపంచం ఏ పేసులకు రాసిన పత్రిక ఆరో అధ్యయం చెప్పినప్పుడు వాళ్ళు ఎంతగానో కన్వింప్ ఎంతో మంది కన్నీటితో ప్రార్థించినారు శివచ్రకాల మనం ఇప్పుడు ఇస్తా ఉంటాం వాక్యం అంతా అయిపోయిన తర్వాత మనం ఆల్ట్రకాల ఇస్తాం ఈ రోజు మనం తీర్మానించుకుందాం ఈ రోజు ఒక నిబంధన ప్రభుత్వం చేసుకుందాం ఇంతకాలం వాడు ఎన్నో ఆయుధాలు మనకు మనం ఇచ్చిన వాడికి మనం తెలియకుండానే వాడికి ఎలాంటి శక్తి లేదు కాబట్టి ఎందుకు వాడు ఆ రీతి మనం శోధిస్తుంటే వాడు మళ్ళా మనమే వాడికి అవకాశిస్తాయి ఇక నుంచి మీరు దుష్టుడికి మీకు అవకాశం వేద్దాం ప్రార్థన చేపించి ఎంతో మంది ఇంకా మీరు ఇంకా ఎంతో మంది రక్షణ పొందలేదు ఇంకా మీ జీతంలో ప్రభు సమర్పించుకో ఈ రోజు మీరు ఒక తీర్మానం చేసుకోండి చేతులు పైపెద్దనం ఉన్నప్పుడు ఏడు మంది చేతులు పైకెత్తినది కానీ దేవుడు పరిశుధాత్మ కార్యాలు ఎట్లా జరుగుతున్నాయి అనేది అర్థం చేసుకుంటాం ఎందుకంటే అలాంటి వాక్యాలు అలాంటి సత్యాలు ఎవరికి కూడా అది కన్విప్పుగలిగేలాగా లేదు ఎందుకు యుగదేవత గుడ్డితనం కలగజేసిన మనుషులకి వాళ్ళ కళ్ళు తెరవటానికే కదా ప్రభు మనలాంటి వాళ్ళని ఏర్పరచుకుంది మన మీద గొప్ప వాళ్ళ వల్ల కాదు కాదు ఏ విధం చేతి నేను వారిలో కొంతమందినైనా ప్రభులో నడిపించాలనేది ప్రయాసం అన్నాడు ఇచ్చిన అవకాశం ప్రభు వారికి అవకాశం దేవుడు ఎంతోమంది మాస్టర్ గారు కన్నీలు విడిచి ప్రార్థించి దేవుడు తన కార్యాలు ఆ రీతికి చేస్తున్నాడు ఎప్పుడు మనము ఆయన సేవలో పరిచయలో మనం ముందు పోయినప్పుడే ఎప్పుడైతే మనం ఫీల్డ్లో ఉంటామో దేవుడు విశేషమైన కార్యాలు చేస్తూ ఉంటాడు ఆయన అందుకు మనలో ఎంతోమంది పరిపూర్ణ వాళ్ళు ఎంతోమంది అభిషేకం పొందుకునే వాళ్ళు ఉన్నారు కృ కృపా వరాలు కలిగిన వాళ్ళు స్వస్థత వరాలు అద్భుతాలు చేసే వాళ్ళు అందరూ ఉన్నారు మనలో ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ అంటే కేవీపీలోనే ఉంది ఎంతమంది నమ్ముతున్న అయితే నేనైతే నమ్ముతాను ఆ దశకు వచ్చేసి ఆ మినిస్ట్రీ పరిపూర్ణత అంటే ఆ దశకు వచ్చేసి ఇప్పుడు దాన్ని ఏం చేయాలా మనం కొనసాగించుకోవాలా ఆ మినిస్ట్రీని కొనసాగించుకున్నప్పుడే అది ఆ సంఘం బలపడతా ఉంటుంది అనేకులకు బలపరిచేలాగా ఉంటుంది కాబట్టి మనం కూడా ఇక మీదట మనం తువార్త పరిచర్లో మనం ముందుకెళ్తూ మనకు బయలుపరిచబడిన పత్తి సత్యాన్ని మనం అనేకులు ప్రకటించాల మన ప్రవే మనకు మాదిరి కాబట్టి ఈ లోకంలోనూ లోకంలో ప్రేమించొద్దు ఈ లోకాన్ని ప్రేమించే దేవుని దేవుని ప్రేమించలేరు సగం లోకము సగం ఈ దేవుల్లో ఉంటుంది ఏది కూడా అది నిష్ఫలమేనంట కాబట్టి దేవుని శక్తి మనకు అవసరం ఈ చివరి కాలంలో పరిశుదాత్మ అభిషేకం లేకపోతే నీవు సేవ చేయలేవు అని ఏస్తు ప్రభు అక్కడ చూపించాడు మనకి చివరిగా ఆయన అభిషేకం పొందుకున్నాక సువార్త బయలుదేరండి సేవ పరిచే సరే కొంతమంది ఆ రీతిగా చెప్తే కొంతమంది రక్షింపబడ్డ కొంతకాలం కొరకు పరశుదాత్మ అభిషేకం వాళ్ళకి ఆశ ఉంటుంది కొంతమంది తెలియదు కొంతమంది ప్రయాసంతో పోతా ఉంటారు ఎవరే మనం తప్పు లెక్క కదా కానీ బైబిల్ వాక్యం ఏం చెప్తుంది దేవుని సర్వాంజ కవచం ఎందుకు ధరించుకోండి ఇది ఒక యుద్ధం లాంటిదే క్రైస్తవ జీవితం అనేది చెబుతున్నాడు అక్కడ ఈ యుద్ధంలో మనం అందరం ఉండాలా అందరిని యుద్ధ శూరులుగా తయారు చేయాలా అందరినీ దేవుని యొక్క వాళ్ళని దేవుని ఒక రోషం కలిగి జీవించే వారిలాగా మనం తయారు చేయాలా ట్రైన్ చేయాలా మనం అలాంటి పరిచయ కోరకే కదా ప్రభు మనం ఏర్పరచుకున్నాండి ఈ లోకంలో చూడండి ఎంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ఎక్కడ పోయినా ఏ పరిస్థితులైనా కానీ ఇలాంటి మనకు ఎదురైతూ ఉంటాయి మొన్నటి దినం ఒక ఒక మీటింగ్స్ లో ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఒక పాస్టర్ గారు అక్కడ పరిచయకు వెలిచినప్పుడు ఆదివారం ఆదివారం వాక్యం చెప్పినప్పుడు వాక్యమంతా తర్వాత ఎక్కడమైనా సరే దేవుని క్రైస్తవం చేత ఒక యుద్ధం లాంటిది ఏ రీతిగా మీ ఆత్మీయ స్థితి ఉండాలనేది అది చెప్తా ఉంటాం మన చోట ఎందుకు వాళ్ళ హృదయ బట్టి వీళ్ళు ఏ స్థితికి ఎదిగినారో దాన్ని బట్టి మనం వాక్యం చెప్తాం అయితే అక్కడ ఆయన ఒక ప్రాంతంలో ఇక్కడ హైదరాబాద్ ప్రాంతంలో ఒక ఆమె ఉంటది వాళ్ళ చర్చికి వస్తారంట వాళ్ళు ఆమెకు ఒక దయ్యం పట్టింది ముస్లిం దయ్యం దయ్యం బట్టి భయంకరంగా విలవెల్లాడుతా ఉంటే ఆమెను తీసుకొచ్చిండు తీసుకొచ్చి వాళ్ళ ఊరికి వచ్చిన తర్వాత కుటుంబ ప్రార్థన పెట్టిండు అందరిని పిలిచుకుంది చాలా మంది పాస్టర్స్ ఇచ్చారంట అందరూ వచ్చిరంట పెద్దగా జరుగుతుంది మీటింగ్ అంతా అయిపోయింది చర్చ అంతా మీటింగ్ అంతా అయిపోయింది ప్రార్థన చేస్తుంది పాస్టర్ గారు చేస్తుంటే పోస్ అవుతానా ఏసు క్రీస్తు నీకు ఆజ్ఞాపిస్తున్నా పోస్ అవుతానని ఆయన ఎంతగా అరుస్తున్నాంట కానీ ఆ దయ్యం పోతలేదు భయంకరంగా సతాయించుతుంట ఒక్కసారి విద్యుమించి పైకి వచ్చి నీలాంటి వాడిని చాలా మందిని చూసిన నువ్వేం చేయలేవు నన్ను నువ్వేం చేసుకుంటావో చేసుకో అని చెప్పని అది ధీమా వండి దయ్యం అంత ముందు అప్పుడు ఆయన అంటున్నాడు ఆయన సాక్ష్యం చేతులు వాక్యమంతా అయిపోయిన తర్వాత నాకు చాలా సిగ్గుగా అవమానంగా ఇంది నాకు అని చెప్పి ఆయన దీనంగా మాట్లాడతాను చాలా బాధ అనిపించింది ఇప్పుడు నేను రోషం కలిగి ఆయనకు పరిశుధాత్మ అభిషేకం నేను అప్పుడు నేను వాక్యం చెప్తున్నా దాని గురించి కానీ నేను వేరే చోటకి కానీ దేవుడు ఎందుకు నడిపించాడంటే ఆయన కొరకే దేవుడు నడిపించింది ఆయనకు కనువిప్పు కలిగింది అప్పుడు ఆయన రోషం తెచ్చుకొని నేను ఉపాస ప్రార్థన ఉండి ఇక్కడి నుంచి నేను పరిశుధాత్మ కొరకు నేను కనిపెడతా అని ఆ వాక్యం వినిన తర్వాత ఆయనకు కనువిప్పు కలిగింది ఆయన నేత్రాలు ఇప్పబడ్డాయి అంత ముందు గుడ్డితనం నేను దేవుని సేవ చేస్తున్నా దేవుని కొరకు జీవిస్తున్నా నాకు ఏం లేదని అనుకుంటారు అలాంటి పరిస్థితులు ఒకవేళ మనకి ఎదురైతే ఒక దినం దేవుని కాబట్టి అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా ఆయన దయ్యాల మీద రోగాల మీద అధికారం పొందుకోండి ఈ ప్రభు ఆయన అభిషేకం పొందుకున్న తర్వాతనే ఒకటన్నిటి మీద అధికారం పొందుకున్నాడు అక్కడి నుంచి మనం నేర్చుకుంటే ఆ ఒక్క మతైసువార్త నాలుగం లూకా సువార్త నాలుగు అధ్యయంలో చదివితే మనకి ఈ పాటికి మనకు అర్థమైపోవాలా లోకాన్ని ఎట్లా జయించాలో సైతాన్ని ఎట్లా విజయం పొందాలో దేవుని బిడంలోనే ప్రభు ఎట్లా నడిపించాలో అక్కడది ఉంది వాక్యం అప్పుడు మనుషుల దయ్యాలు వదిలిపెట్టినాకనే మనుషులు ప్రభువుని స్వీకరించినారు గుడ్డివాడు వచ్చినప్పుడు దేవుని మయమపరిచిండు దయ్యాలు పట్టిన వాళ్ళు మనుషులు విడిచిపెట్టి వెళ్ళిపోయిందాక తప్పుడు దేవుని మయంపరిచిండు అప్పటిదాకా ఎక్కడున్న వాళ్ళు గుడ్డితనలో ఉన్నారు ఎందుకు దేవుని నన్ను అభిషేకించిండు ఉన్న వాళ్ళని బయట తీసడానికి చీకట్లో ఉన్న వాళ్ళని బయట తీసడానికి పందకాలు ఉన్న వాళ్ళ కట్లు తెంపటానికి అందుకు ఆయన నన్ను అంటే అభిషేకం అనేది చాలా ప్రాముఖ్యమైంది క్రైస్తవ జీవితంలో కాబట్టి మనం అలాంటి అభిషేకము ఆయన ఇవ్వాలని ఎంతగానో ఆశిస్తున్నాడు తన అడుగువారికి వారికి పరలోకమైన తండ్రి కొలత లేకుండా పరిశుధాత్మను కుమ్మరిస్తాడంట మనం ఈ లోకంలో ఏమో అడుగుతున్నాం అది కావాలి ఇది కానీ అడుగుతున్నాం పరిశుధాత్మ గురించి ఎప్పుడన్నా మనం అడుగుతున్నాం దేవుణ్ణి సంపూర్ణంగా పరిశుధాత్మ ఇన్నప్పుడు మీరు శక్తి నొంది అప్పుడు మీరు బూదిగంతులు సాక్షులు ఉంటున్నారు ఆ సాక్ష్యం ఎలా ప్రభావితమైంది చెప్పండి అభిషేకం పొందిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సాక్ష్యము అపోస్తులలో వేసిన కార్యాలు ఎట్లా జరిగినాయి సృష్టి తారుమారు ఈ చివరి దినాల్లో నువ్వు నేను కూడా అట్లా అలాంటి అభిషేకం పొందుకున్న వాళ్ళు చేస్తారు పోరాటం అన్నట్టు ఇది పౌలు తన విశ్వాసాన్ని కాపాడుకున్న చివరికి పోరాటం పోరాడి విశ్వాసాన్ని పదిలంగా కాపాడుకున్నాడు ఈ రోజు నీ విశ్వాసం నా కూడా మనం కాపాడుకోవాలా ఇది యుద్ధ పోరాటం క్రైస్తవ జీవితం ఒక యుద్ధ పోరాటం ఈ యుద్ధంలో విజయం పొందాలంటే దేవుడిచ్చి మహాశక్తి బట్టి నువ్వు బలవంతుడిగా తయారు కావాలా సర్వాంజ కవచం ధరించుకొని యుద్ధానికి మనం సిద్ధపడాలా శత్రు సమూహాల దుష్టాత్మలతో చేయాల మనుషులని పట్టి పీడిస్తున్నాయి కాబట్టి మనం ఆ స్థితికి మనం ఎదుగుతూ అనేకులు నడిపించాలా అలాంటి కృపా ప్రభు మనకి ఇవ్వాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు తండ్రి నీకెంతో వందాలైనా జీవం గల దేవ జీవాధిపతి నీకెంతో వందాలు ఈ యుగ దేవత ప్రభ అవిశ్వాసలైన వారి మనోనేత్రము గుడితనం కలగజేసిన ప్రవ్వ మహిమ స్వరూపిన తండ్రి మీ మహిమను ఏసుక్రీస్తు ప్రభు ద్వారా అది ప్రకాశ ఎండుకునే నిమిత్తం వాడు మనుషులకు గుడితనం కల్ల చేసింది ప్రవ్వ ఆ గుడ్డి వాళ్ళ కళ్ళు మేము తెరవాలా ప్రవ్వా అందుకొరకు మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు నైనా అందుకొరకే మీరు మమ్మల్ని అభిషేకించినారు ప్రవ్వ నీకెంతో వందాలు ప్రభ నైనా అలాంటి జీవితం మేము జీవించాలా ఈ లోకాన్ని జయించడం అంటే అది ఎంతో ప్రయాసంతో కూడింది ప్రవ్వా మీరు జయించినారు ఈ లోకంలో జయ జీవితం మీరు అనిపించినారు మహామహుడై దేవుని కుడిపార్శం నా తండ్రి కుడిపార్శం మీరు కూర్చున్నారు ప్రవ్వ ఈ సృష్టి మొత్తం ప్రవ్వ మీకు సాగలిపడింది ప్రవ్వా మీ ఎదుట లోబడింది ప్రవ్వా అంత గొప్ప విజయాన్ని మీరు పొందుకున్నారు ఈ లోకంలో వచ్చి మా కొరకు అది చూపించినారు నేనా అప్పుడుగానే మీరు నా పక్కన కూర్చోలేదన్నారు ప్రవ్వ అలాంటి విశ్వాస సహితమైన జీవితం మేము కూడా కలిగి ఉండాలా ప్రవ్వా తండ్రి ఆ స్థితిలో మేము ఇంకా లేం ప్రవ్వా మేము ఒప్పుకుంటున్నాం కాబట్టి ఈ లోకాన్ని జయించాలంటే మాకు అలాంటి విశ్వాసం ఉందో లేదో మీరు చూడండి ప్రవా పరీక్షించండి ప్రవ్వా మా విశ్వాసాన్ని ఆవగించేంత విశ్వాసం ఉంటే ఈ కొండను పెగిలింపగలదని ఉంది వాక్యం కాబట్టి నైనా మాకు ఆవగించేంత విశ్వాసం ఉంటే కొండను పెగిలించగలిగితే ప్రవ్వ ఇంకా అందుకని ఎక్కువ విశ్వాసం ఉంటే ఈ లోకాన్ని జయించగలం ప్రవ్వా కాబట్టి మాకు విశ్వాసం ఏ పరిమాణాలు ఉందో మేము కొలత వేసుకోవాలా సరి మీ వాక్యానికి మేము సరిగా చూసుకోవాలా ప్రవ్వాయపడండి తండ్రి నీకు ఎంతో వందాలు ప్రవ్వా మాలో ఎలాంటి బలహీతలు లేకుండా ప్రవ్వా నైనా మిమ్మల్ని పోలిమి నచ్చుకోవాల ప్రభా ప్రతి దశలో మేమునైనా కొన్ని విషయాలలో ప్రభా నిర్లక్ష్యంగా జీవిస్తున్నాం ప్రభా మమ్మల్ని క్షమించమని ప్రార్థిష్టం అయినా ఈ లోకంలో ఎంతో మంది ప్రభా చూస్తే ప్రభా ఎన్నో స్థలాల్లో చూస్తే ప్రభా ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నారో ప్రభ మీరు చూపిస్తున్నారు అడుగు అడుగును నా దేవాన్ని నీకెంతో వందాలు ప్రభా కానీ ప్రభా నైనా మేము ఇంత సత్యం తెలుసుకొని ఇన్ని వాక్యాలు తెలుసుకొని ప్రవ ఇంత దేవుని ప్రభా మీ మర్మాలను మాకు బయలుపరిచినమైనా అయినా ఈ సృష్టిలో రవ్వ మీరు మా కొరకు దాచబడ్డవాటి అంటితే మీరు మాకు బయలుపరిచినారు మీ ఆత్మ ద్వారా రవ్వ మీ అద్దరి నుంచి పొందుకునే ప్రతి ఒక్కటి అవి కంటికి కనబడిని చెవి హృదయానికి అర్థం కానివ్ అవి కేవలం పరిశుధాత్మ ద్వారానే అవి బయలుపరచబడతాయి అని పురెందుకు పత్రిక రెండో అధ్యాయంలో మాకు అవి చేస్తున్నారు మనకైతే దేవుడు తన ఆత్మ వల్ల ఈ లోకమంతా లౌకిక ఆత్మతో ఉంది ప్రవ్వ లౌకికంగా అర్థం చేసుకొని రవ్వ ప్రకటిస్తారా అది ఎప్పుడు కూడా ప్రవ్వ మనసులో ప్రభావితం చేయలేని స్థితి ఉంది ప్రవ్వా నైనా ప్రతి ఒక్కరు పైన మీకు పరిశుధాత్మను కుమ్మరించమని ప్రార్థిష్టం అయినా అంత్య దినములలోనూ సర్వ శరీరుల మీద ఆత్మను కుమ్మరిస్తున్నారు కాబట్టి ప్రవ్వా ఈ అంత్య దిన మేము ఉన్నాం ప్రవ్వా అయినా మా అందరి మీకు నూతనమైన అభిషేకం కుమ్మరించండి ప్రతి ఒక్కరు అగ్ని జ్వాలలుగా తయారుగాలో ప్రవ్వా నైనా ప్రతి ఒక్కరిని అగ్ని జ్వాలాలుగా మీరు మార్చండి ప్రవ్వ దుష్టుని సింహాసనం మీరు కూలగొట్టాలా నైనా ప్రతి ప్రాంతములో ప్రవ్వా మీ రాజ్యాన్ని మేము స్థాపించాలా ప్రవ్వాడి చెరల నుంచి మేము బయట తీసుకుంటా నీకుల్ని అలాంటి అభిషేకము మాకు అందరికీ ఇంటి నోళ్ళందరికీ దయచేమని ఈ రాతి కలసంలోనైనా మాకు మంచి నిద్ర దయచేయని ప్రవ్వ ఏకులేసి నిన్ను స్థుతించి గణపచ్చలా మీ కృప దైచేమని ప్రార్ధిష్టం మీ కృప విమడి కృపమ కనిగరించండి మా ఆత్మలను మా ప్రాణము మా శరీరంలో మీకే అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంన ప్రార్థించాం తండ్రి ఆమెన్ మన ప్రభు ఏసు క్రీస్తు కృప సమాధానము నడిపింపు మనకి అందరికీ కేబీపీఎం గ్రూప్ బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ ఇంకా ఎంతమంది ఈ ఆరాధనలో పాల్గొనలేదో ఆ కుటుంబీకులందరికీ సదాకాలం తోడే నేను కాక ఐ మీన్స్